ఘనమైన నామము ప్రతి నోటా ఉండును దివ్యమగు ఆయన సన్నిధి ప్రతి చోట నుండును ఏసు ఘననామము పేర ప్రతి మోకాలు అంగును ప్రభుయేసు రాకడ దినము ప్రతి నేత్రము కనును ప్రతి నేత్రం ఆయన ఆయన వచ్చే అప్పుడు పరిగెత్తి పెట్టలు పరిగెత్తిపోతూ ఉంటారు ఆయన కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళందరూ సంతోషంతో ఎదురు చూస్తూ ఉంటారు కదా మనం సంతోషంతో ఆయన ఎదురు చూడాలా ఆయన కొరకు కనిపెట్టుకోవాలన్న ప్రయాసంతోనే మనం ఇక్కడ ఉన్నాం కదా కాబట్టి ఈ పాట ఘనమైన ఏసునామనే పాట పాడుతున్నామో మన హృదయా స్టా పాడినాక మనం వాక్యాన్ని ధ్యానిస్తాం ప్రతి నోట నుండు దివ్యా మగు ఆయన సన్నిధి ప్రతి చోట నుండు ప్రభుయే సూరా గణి నమో ప్రతినేత్రమోగను హలూయాళుయా ప్రభు నామం స్తింతం హుయా అనునిత్యం స్తతి హూయా ప్రభు నామ స్ం హుయాళుయా అనునిత్యం స్ ప్రభు వైనాయేసునామం మధురం మధురం ఆత్మీయాకలి తీర్చే గణ మింపేసునామం వీనుల కోవింద గు నామం అన్నీ నామములకు పైగా ఉన్నతమైనా నామం హలూయా ప్రభు నామస్తుతి హుయా అనునిత్యం స్తతి హల ూయా ప్రభు నామ స్ం హూయా అనునిత్యం స్తి అమూల్యామల నాం ఆదరణీయేసు భూలోక మంతటి లో నా ఆరాధన ఏసు పదివేల శ్రేష్ట నామం పూజ దగునామం హిలోకాంతటను కొనియాడబు నామం హలూయా లూ అనునిత్యం స్తతింతుల ూయా లూ ప్రభు నామం స్తుూయా లూయా అనునీతం స్తు క్షమాపణ సో సామర్థ్యమైనమం సాతానును ఓడించుటకు శక్తి కలనామం మరణమును మరణము ద్వారా ఓడించిన లోకమునకు నిత్య జీవం కలిగించిన గణనామం హలూయా ప్రభు నామం స్తీ హూయా లూయా ప్రార్థన చేస్తాం మనం ప్రాల్పొందినాం ఆయన పరిశుతుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించాల నీ మనసుని ఆయన మీద కేంద్రీకరించుకొని నీ జీవితాన్ని నీ కళాన్ని కొనసాగించుకోవాలా ఎందుకంటే విశ్వాసానికి కరత దాన్ని కొనసాగించేవాడైన మన ప్రభువు తట్టు చూస్తూ మన యొక్క పరుగు పద్ధతి మనం ముగించుకోవాలా ఈ లోకంలో ఏ క్షణాలలో ముగిస్తుందో మనకు తెలియదు ఎందుకంటే యుగ సమాప్తి చివరి భాగానికి మనం వచ్చినాం ప్రతి ప్రవచం నెరవేరుతుంది పవిత్రుడు పవిత్రుడుగానే ఉంటాడు అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉంటాడు కదా కానీ మనం అట్టు తీర్మానించుకున్నాం పవిత్రంగా జీవించడానికి వరకు పరిశుద్ధంగా జీవించడానికి వరకు ఈ లోకం తగ్గ చూడడానికి అవసరం లేదు ఈ లోకం చూస్తే అంత మరణమే ఈ లోకం కట్ట చూస్తే అంత దుఃఖమే అంత అసమాధానమే కాబట్టి మన ప్రభునందే ఎల్ ప్రానందిస్తాం ఆయన వాక్యంనే మనం ప్రేమిస్తాం అందులోని సత్యానికి గ్రహించడానికి ప్రయాసపడుతున్నాం ప్రార్థన చేస్తాం పరిశుధుర వండ్రి మీకు వందాలయ్య ప్రొవ్వా ఈ గడిచిన కాలం అంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి సజ్జులెక్కలలో పెట్టినారు మీ సన్నిధి మిమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రవ్వ కాలం ఎంతగానో త్వరగా గడిచిపోతుంది అయినా కానీ మేము చింతిస్తలేం ఎందుకంటే రాబో కాలం గురించి చింతిస్తున్నాం అది చాలా భయంకరంగా ఉంటుంది అయినా ఎంతో మంది శ్రమల పాలుగా పోతున్నారు ఎంతో మంది పట్టకూడబోతున్నారు ఎంత మంది పిల్లల్ని పోగొట్టుకొని తల్లులను పోగొట్టుకొని తండ్రిలను పోగొట్టుకొని కుటుంబీకులను పోగొట్టుకొని బాధపడే కాలంలో మేము ఉండబోతున్నాం అవన్నీ మీరు మాకు ముందుగానే హెచ్చరిస్తున్నారని ఆయన కానీ వీటిని గ్రహించని స్థితిలో ఉంది మతపరమైన జీవితం వీటన్నిటిని వాళ్ళకి మేము ప్రేమతో చూపించాలా ప్రవ్వా అన్నింటినీ తాళమన్నారన్నింటినీ భరించమని కనికరించి అటువంటి ఆత్మను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వీటన్నిటిని భరించాలా ప్రవ్వా అనేక లోపు మినీకి సత్యాన్ని ప్రకటించాలనైనా అటువంటి సేవ జీవితాలను మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా బురల తీర్పుకు సంబంధించిన విషయాన్ని అందిస్తున్నాం అనేక పర్యాలు వీటిని నేర్చే ప్రయత్నం పడుతున్నాం కష్టతరంగా ఉన్నాయి అయినా కానీ ప్రవ్వ చిన్న గోడ పిల్లలకు పట్టుకొని మీరు మమ్మల్ని పట్టుకొని వీటన్నిటిని నడిపిస్త నేర్పిస్తున్నందుకు మీకు ఎంతో వదరాలు ప్రవ్వాటిని గ్రహించడమే కాదు అయినా వాటిని మా జీవితంలో జీర్ణించుకోవాలా మేము ఎట్టి పర్సెంట్ లో మిమ్మల్ని ఈ లోకం మిమ్మల్ని అనుమానించినాయి కానీ మేము మిమ్మల్ని అనుమానించాం ఎందుకంటే సమస్తం మీరే ప్రతి నేత్రము మిమ్మల్ని చూడబోతుందినైనా మీరు మేఘారూడే తిరిగి రానే ఉండాలి సకల గోత్రంలో వారు రొమ్ము పట్టుకుంటూ పరిగెత్తిపోతారని వాక్యం ఉంది మిమ్మల్ని మేము అనుమానించం ప్రవ్వా మిమ్మల్ని నిండు మనసుతో సేవించుతున్నాం ప్రేమిస్తున్నాం ఒకవేళ అటువంటి బలినితలు ఏమైనా ఉంటే వాళ్ళు చూపించి మేము ఒక్కరిని విడిచిపెట్టాలని సహాయపడండి యథార్థతతో పరుశుధతో సంపూర్ణంగా మీ కొరికే సమర్పించుకొని జీవితాలుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క మీరే మాకు సహాయలు కూడా నడిపించండి అనేక పర్యాలు మీరే అతను మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ఏ రీతిగా మేము మనుషులని మీ చట్టంలో నడిపించాలన్నా మీరే మాకు జ్ఞానం అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం మా యొక్క బలనితలు కొట్టివే మనం అనేకలు తని మళ్ళీ పాల్గొందా తండ్రి మీరు రావాలా ప్రభావం ఇరవై తారీఖు మార్చి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం బ్యాబెలోనియన్ గ్రిగోరియన్ క్యర్ ప్రకారంగా ఈజిప్షియన్ అసేరియన్ క్యాలెండర్ కూడా మనం దీన్ని మనం మనం ఉంటుంది ఖచ్చితంగా బబులోన్ కాలమే ఒకప్పుడు ఉండే గొప్ప ప్రపంచాన్ని గడగడే దేశం ఈ రోజు అది ఆత్మీయంగా మారిపోయింది ఎందుకంటే పాతవి గతించి సమస్తం కృతమైన నడు కాబట్టి మనముంటుంది కచ్చితంగా బబులోని కాలం బబులోనంతా గందరగోళం గలిబిలి బాబేలు అంటేనే గలిబిలి కదా బాబేలు నుంచి వచ్చింది బబులో పదం బాబేలు అంటే గలిబిలి ఎక్కడ చూసినా గలీబిలి ఉంటది మనం ఉంటుంది కూడా బబులోని కాలం కాబట్టి ఎక్కడ చూసినా గలిబిలి ఆత్మీయ జీవితంలో గలిపిలి క్రైస్తవ జీవితంలో గలిపిలి పొలిటికల్ సిస్టమ్ గలిపిలి బిజినెస్ గలీపిలి ఎకనామిక్ సిస్టమ్ గలిపిలి గవర్నమెంట్ సిస్టమ్ కలిపి ఎక్కడ చూసినా అంతా గద్దరగోళాలే నడుస్తున్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా బబులు స్థానమే బబులు కాలం అన్న విషయాన్ని మనం చూసినాం ఎకరే గ్రంథాలలో మనం చూసినాం ఆ ఇద్దరు స్త్రీలు గంప గంపని మోసుకొని పోతున్నారు ఆ గంపలో ఇంకొక స్త్రీ గుర్చుంది కదా ముగ్గురు స్త్రీలు మనం ధ్యానించిన కొత్త కాలం క్రిందట గంపలో ఒక స్త్రీ ఉంది ఆ గంపని మోసుకొని ఇద్దరు స్త్రీలు వాళ్ళకి రెక్కలుని అర్థమవుతుంది మీకు వాళ్ళందరు ఎక్కడ తీసుకెళ్తున్నారు అంటే దూత మాట్లాడుతున్నాడు వీళ్ళందరూ షీనారు ప్రాంతానికి వెళ్తున్నారు షీనారు బబులోనికి రాజధాని చాలా మంది తెలియదు అది బబులోనికి రాజధాని అంటే తిరిగి మళ్ళా బబులోని కూడా స్థాపించబోతున్నారు వాళ్ళు అది ప్రవచన నెరవేరింది అక్కడ అక్కడ ఆరంభమై మన కాలంలో సంపూర్ణ నెరవేరుతుంది ఇదంతా బబులోనికి నిలయం వాళ్ళొక దొంగ మోసకరమైన ఆర్థిక స్థితిని వాళ్ళు స్థిరపరుస్తున్నారు మనం చూసినాం కాబట్టి అదంతా మతపరమైన జీవితాన్ని సాధరిస్తాం మతమంతా ఆర్థిక పరమైన జీవితానికి నిలయమైపోయింది అది అది మహాబబులోకి నిలయమైపోయింది అది దొంగల గుహగా మారింది రోజు నా తండ్రి మీరు దొంగల గుహగా మార్చిందా ప్రభు జ్ఞాపనం చేశాడు కాబట్టి మనము గత రెండు వారు నుంచి ఈ విషయాన్ని ధ్యానిస్తున్నాం యూతోపదేశండము ముప్పై రెండవ ఆయన ముందుగానే హెచ్చరించాడు పాతని పన్న మీరు నాకు అవిధేయులైతే నేను మిమ్మల్ని ఎట్లా శిక్షించబోతున్నానని అది రెండు సార్లు గతంలో నెరవేరినట్లు మనం చూసినాం ఐగుప్తి నుంచి బయటకు వచ్చిన ఇష్టం తరలు మొదటి తరం వారు అవిదేలే గతించ పెడారు అవే శిక్షలున్నాయి సర్పంలు కాటేసినా లేవాల వేసినా లేవాళ్ళు వాళ్ళంతా శ్రమల గుండ పోయినారు భయంకరమైన గడ్డలేనే వాళ్ళ శరాలలో అందరు చివరికి పాలు తెల్లు ప్రపంచ దేశంలో అడుగు పెట్టలేక మొత్తం రచించారు ఒక అని అనుమానించారు రెండవ తరం వారు చిన్నపిల్లలు అప్పుడు నలభై సంవత్సరాల క్రితం వాళ్ళు వారదల దేశంలో అడుగు పెట్టి వాళ్ళు కూడా అవిదేలై బబులోనికి చెరగా కొనిపోబడ్డారు అశ్వీలు చెరగా కొనిపోబడ్డారు రకరకాల అన్య దేశ దేశాలలో వాళ్ళు చెర చెరగా కొనిపోబడ్డారు మలాఖీ గ్రంథం కలిసినప్పటికీ మొత్తం ఇసా దేశం అంతా చెరపట్టబడింది వాళ్ళ దేశంలో లేరు అని వచ్చి వాళ్ళ దేశాలలో రెండవసారి నెరవేరింది ఆ ప్రవచనం ఇప్పుడు మూడవసారి చివరిగా నెరవేరబోతుంది అది మన కాలంలో మనకది ప్రభు చూపించింది దాన్ని మనం ధ్యానిస్తున్నాం కాబట్టి ఈ ప్రవర్శన అర్థం చేసుకున్న మనం ఏ రీతిగా తయారు కావాలా ఓన్లీ ఇంటలెక్చువల్ గా వీటిని నేర్చుకొని మనం ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోతామా లేక మన కొరకొక పని అప్పగించబడింది ఆ పని నెరవేర్చుకుంటామా యుగ సమాప్తిలో ఇదే జరుగుతుంది ఇంటెలెక్చువల్ గా స్టిములేట్ చేసుకుంటున్నారు క్రిస్టియన్స్ వీటన్నిటినీ ధ్యానిస్తారు చాలా బాగా హై లెవెల్ అబ్స్ట్రాక్ట్ హై ఇంటెక్చువల్ గా ఉంటారు వాళ్ళన్ని గ్రీక్ హీబ్రూ భాషలు ఇవన్నీ నేర్చుకుంటారు ఇవన్నీ తర్జుమా ఇవన్నీ ధ్యానిస్తారు కానీ ఏం లాభం ఇంటెలెక్చువల్ గా నేర్చుకున్నాక ఇది ఇంకొకటి పనికి రావాలి కదా అక్కడే వాళ్ళు ప్రసవించలేకపోతున్నారు ప్రభుని ను ప్రసవించగలేకపోతే గొడ్రాలవే క్రైస్తవ జీవితం ఎందుకు ఆ రీతిగా తయారైతుంది యుగ సమాప్తి ఒక ఐహిక విచ్చేత కొట్టుకొని పోతున్నాం దాని స్వార్థం వ్యక్తిగత గుర్తింపు కొరకు ప్రయాసపడుతున్నాం వీళ్ళందరూ ఆ రీతిగా శ్రమల పాలు కాబట్టి ముప్పై అధ్యాయంలో ప్రభు మనకు చూపించినట్లు ఆయన ఏ రీతిగా వాళ్ళని శిక్షించబోతున్నాడు ఏ రీతిగా గొప్ప జనం అందరు హత సాక్షులు కాబోతున్నారు ఏ రీతిగా సర్పంలు తేళ్లి ఏ రీతి ఆయన శిక్షించబోతున్నాడు అవన్నీ విషయాలు మనం పోయినవరము ఒకసారి దీనికి నలిచినాం అయితే నాకొకటి సమస్య ఏంటంటే ఇంగ్లీష్ బైబుల్ ధ్యానిస్తేపుడు ఒక రీతి ఉంది తెలుగు బైబిల్ ధ్యానిస్తే ఇంకో రీతి ఉంది అక్కడ నేను చాలా కష్టతరంగా దాన్ని అంటే నేను సమాధాన పడలేకపోతున్నాను ఇంగ్లీష్ బైబుల్లో ఒక రీతి ఉంటే తెలుగు బైబిల్ ఇంకో రీతిగా ఉంటుంది నేనేమో ఇంగ్లీష్ బైబిల్ నుంచి ప్రిపేర్ అవుతున్నా ఇక్కడ క్వశ్చన్ లే పడితే తెలుగులో చెప్తుంటే అవి మ్యాచ్ కావట్లేదు ఎందుకు మ్యాచ్ కావట్లేవు అంటే నువ్వు ఇంటెలెక్చువల్గా ఆలోచిస్తే ఏమంటావు తెలుసా వాడు తర్జుమా చేస్తాడు పిచ్చోడు అంటావు కానీ మనకు తెలుసు బైబుల్లోనే ప్రతి వాక్యము దివోజి రాష్ట్రపతి పౌలు జ్ఞాపనం చేస్తాడు ప్రతిదీ దైవ ఆవేశం చేత రాయబడింది ఎట్టి పరిస్థితులు అందరు తప్పులుండవు ఎందుకంటే ఇది దేవుని యొక్క ఆత్మ వలన జరిగింది కార్యం ఆయన మనుషుల చేత నడిపి రాపించింది కరెక్టే కానీ వెనకల ఉంది ఆయన ఆత్మ ఆయన ఎందుకు కావాలని వీటిని నడిపించింది ఈ రీతిగా ఎందుకు పర్పస్ఫుల్ గా ఈ ట్రాన్స్లేషన్స్ చేయించుడు అని నేను చాలాసార్లు ధ్యానించప్పుడు నాకు అనిపిస్తుంది ఒకటే ట్రాన్స్లేషన్స్ చేయడం కనీసం రకరకాల భాషలలో అయితే మనుషులు దేవుని వాక్యం హో జస్టిఫికేషన్ సరే దాని లోతులకు పోయినాక వాళ్ళకి తెలుస్తుంది ఎందులో ఏమేమి బలహీనతలు ఉన్నాయి ఏ ట్రాన్స్లేషన్లు బలహీనలు ఉన్నాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సిక్స్టీన్త్ సెంచరీలో నేను చూసిన నా మొబైల్ ఫోన్ లో సాఫ్ట్వేర్ సిక్స్టీన్త్ సెంచరీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అసలు వింత వింతకుంది నేను ధ్యానిస్తే ఫస్ట్ ఇంగ్లీష్ బైబుల్ తర్జుమా చేయబడ్డప్పుడు ఆ పదాలు స్పెల్లింగ్స్ అన్ని వింత వింతకున్నాయి నాలుగు నెలల సంవత్సరాలకి ఇంగ్లీష్ మార్పు ఎంత చెందిందో ఆ రోజు ఉన్న ఇంగ్లీష్ బైబుల్ ఈ రోజున ఇంగ్లీష్ బైబుల్ చాలా చేయడం ఎందుకంటే క్రమేణ లాంగ్వేజ్ మారిపోతుంది మనకి ఇప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం ఉంటుంది మీరు ఇప్పుడు నన్ను చూసిందో లేదో పాటలు ఆ పాటలు ఆ తెలుగు ఈరోజు మీరు మీరు చదివితే మీరు పిచ్చి పడినట్లే ఉంటుంది అంత గ్రాంధికం ప్యూర్ తెలుగు అది పాండిత్యం ఈరోజు లేదు అంత క్రమేణ ఏం జరుగుతుందంటే డైల్యూట్ అయిపోతున్నాయి పదాలు లాంగ్వేజ్ క్రమేణ డైల్యూట్ అయిపోతుంది అది మనం చూపించిన కూడా ప్రభు ఎందుకంటే రాంగరాంగ రాజపురం గాడదేది అది సామెతనే కాదు బబులో నెగ్గుత దేశాలంలో మనం చూస్తాం ఆయనకి బంగారు ఆ ప్రతిమని చూపించినప్పుడు దర్శనంలో అది తల నుంచి తల వరకు ఏ రీతిగా ఉందంటే అది ముందు బంగారంతో స్టార్ట్ అయ్యి వెండితో కంటిన్యూ అయితుంది ఇక్కడ వరకు బంగారం కదా తల అంతా బంగారం ఉంటుంది దాని తర్వాత వెండి ఉంటుంది దాని తర్వాత చాతి భాగం ఇత్తడి ఇత్తడి రాగి తర్వాత ఇత్తడి తర్వాత ఇనుము తర్వాత మట్టి చివరికి వచ్చేది మట్టి కాబట్టి ఇనుము మట్టి కలిసిటే చివరికి అనేది మనం చూస్తాం కానీ మొదట్లో ఉన్నది పర్ఫెక్ట్ గా ఉంది బంగారం క్రమేణ కొంచెం విలువ తగ్గింది సిల్వర్ దాని తర్వాత రాగి సిల్వర్ కంటే రాగి కొంత తగ్గుతుంది తరతరాలకు విలువ తగ్గుతా వస్తుంది ఈ లోకాల స్థితి కూడా ఆ తగ్గిపోతుంది క్వాలిటీ ఆ రోజులలో ఉన్నంత ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ ఈ రోజు లేదు ఇప్పుడున్నదంత పర్వర్టెడ్ పొల్యూటెడ్ నాలెడ్జ్ ఇప్పుడున్నదంతా ఎందుకంటే ఇనుము దాని తర్వాత మట్టి దేనికి పనికిరాని స్థితికి దిగజారిపోతుంది మతపరమైన జీవితమే కానీ ఈ లోకాతీతమైన జీవితం కానీ ఎక్కడ కూడా మీకు పర్ఫెక్ట్ ఉండదు ఎందుకంటే ఇది పడిపోయిన లోకం ఆదామవల కాలంలో నుంచి ఇది పడిపోయింది కాబట్టి పడిపోయిన లోకంలో పర్ఫెక్ట్ ఎట్లు వస్తాయి రాదు దీన్ని లేవనెత్తాలంటే పరిశుద్ధులు ఒకడే రావాలా తప్ప ఎవరు దీన్ని అది మనకు తెలిసిన విషయం కాబట్టి ముప్పై అధ్యాయంలో ప్రభు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే మూడవసారి ఈ తీర్పు నెరవేరబోతుంది ఈసారి ప్రపంచ మంతట నెరవేరబోతుంది రెండు సార్లు ఇసంతళ్ళ జీవితంలో నెరవేరింది చివరికి మన కాలంలో నెరవేరబోతుంది అదే మనం పునరా కాబట్టి ఈరోజు నేను కొన్ని విషయాలు నేను మీకు చూపించినప్పుడు ఈసారి ఖచ్చితంగా ఇంగ్లీష్ బైబుల్ తెలుగు బైబుల్ కంపేర్ చేసుకొని చూస్తే తేడా తెలుస్తాయి మనకి కాబట్టి మొదటిదిగా ద్వితోపదేశ కాండము అధ్యాయము చాలా ముఖ్యమైన వాక్యం ఇది ఆయన హెచ్చరించి నేను మిమ్మల్ని ఏరీతిగా శిక్షిస్తా ఎందుకంటే నేనే మిమ్మల్ని సృష్టించిన నేనే మిమ్మల్ని రక్షించినా నేనే మిమ్మల్ని ఐగుతు నుంచి బయట తీసుకొచ్చినా మీ జీవితాలలో ఎన్నెన్నో అద్భుతాలు చేసినా అవన్నీ చూసి మీరు నాకు తిరుగుబాటుతనం చేస్తే మళ్ళీ నాకు రోషం పుట్టదా నాకు వ్యతిరేకంగా మీరు రకరకాల దేవతలను పూజిస్తే నాకు రోషం పుట్టదా అందుకని ఆ విషయాలు మనతో మాట్లాడుతున్నారు చూడండి దానికంటే ముందు కొన్ని వాక్యాలు నేను మీకు చూపించాలనుకుంటున్నా రోముల రాష్ట్ర పత్రిక తొమ్మిదవ అధ్యాయము దాని తర్వాత తిరిగి మనము ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయానికి వెళ్ళిపోతాం రోముల రాష్ట్ర తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనం చూడండి ఇదిగో నేను అడ్డు రాతిని లేక అడ్డు బండను సీయనులో స్థాపించుచున్నాను ఆయన ఎందు విశ్వాసముంచి వాడు సిగ్గుపడడు అని వ్రాబ్రిద ప్రకారము వారు వారు అడ్డు తగిలి తొట్టిలి తొట్టి తొట్టు పడిని అదే ఉంది వాక్యం ఆ రీతిగా అదొక ప్రవచనం ఇష్టల్ పిల్లల జీవితంలో నెరవేరింది ఎందుకు నెరవేరింది వాళ్ళు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేకపోయినారన్న విషయానికి ఆ రాయి గురించి మాట్లాడుతుండే స్టవ్కి సాదృశ్యం ఉంది ఆయన వాళ్ళకి అడ్డుగా ఉన్నాడు అంటే ప్రతిసారి వాళ్ళు విచ్చలివిడిగా జీవించినప్పుడు వాళ్ళ కాళ్ళకి అడ్డుగా వచ్చింది ఆయన మీ జీవితం కరెక్ట్గా లేదు మీ నడబడి కడెక్ లేదు మీరు ప్రవర్తన సరిగ్గా లేదని హెచ్చరించడానికి అది అడ్డగా వస్తా ఆయన జీవితం యేసు ప్రభు అడ్డు రాయలు వాళ్ళకి కానీ వాళ్ళు ఏం చేసేది దాన్ని తనుకుంటా తగిలినా తట్రిల్లో పడినా తనుకుంటా పోతాను కాని అది ఒక క్షణం ఆగి ఎందుకు ఈ రాయి మాకు అడ్డగొస్తుంది అని పరిశీలించిన వాళ్ళు కాదు అదీతిగా వాళ్ళు విశ్వాసంలో లేకపోయినారు కాబట్టి ఆయన వాక్యం ఏం చెప్తుంది అంటే విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు ఆయన విశ్వాసం ఉంచనివాడు ఖచ్చితంగా సిగ్గుపరచబడతాడు అవమానం వాడు ఏ రోజు తీర్పు దినమునా అన్న విషయాన్ని మనం అక్కడ తీసుకున్నాం కాబట్టి ప్రకటన గందము ఆరవ అధ్యాయము పదహారవ వచనంలో ఒక విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నించు ఎవరు వీళ్ళంతా సిగ్గుపడేవాళ్ళు పదిహేనవ వచనం భూరాజులను ఘనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడు చూడండి ప్రతి దాసుడు అంటే సేవకుడు ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోనూ దాగుకొని సింహాసనాశుడైన వాణి యొక్కయో గొరపిల్ల యొక్కయో ఉగ్రత మహాదినము వచ్చను దానికి తాలా జాలిన వాడు ఎవడు ఎవరు భరించలేడు ఆయనని ఆయన ముఖాముఖిగా చూసినప్పుడు ఎవడు భరించలేడు అన్న విషయాన్ని గ్యాప్ చేసింది వాడు ఎవడన ఈ లోకంలో వాడు గొప్ప కావచ్చు రాజులు కావచ్చు బలిష్ఠులు కావచ్చు ధనికులు కావచ్చు దాసుడు కావచ్చు స్వతంత్రుడు కావచ్చు ఎవడన మీరు బాగా అర్థం చేసుకోండి స్వతంత్రుడు ఎవరు ఇక్కడ ఈ వాక్యంలో స్వతంత్రుడు అంటే ఎవరు చెప్పండి ప్రతి స్వతంత్రుడు ప్రతి స్వతంత్రుడంట కొండ గుహలలోను బండందులలోను దాగుపనడానికి పరిగెత్తున్నాడు అంట భయపడి స్వతంత్రుడు అంటే ఒక రీతి చెప్పాలంటే రక్షింపబడ్డవాడు కావాలా కానీ ఈరు ఇక్కడున్న స్వతంత్రుడు రక్షింపబడ్డవాడైతే ఎందుకు దాస్తుని పరిగెత్తున్నాడు స్వతంత్రుడు అంటే విచ్చలివిడిగా జీవించేవాడు జీవించేవాడు వాక్యానికి విరుదంగా జీవించేవాడు పరిగెత్తిపోతాడు ఏమంట చూడండి మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రె ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతో బండలతోను చెప్పుచున్నారు అంటే మనకు తెలుసు పర్వతములంటే రకరకాల దేవతలకు సాదృశ్యం రకరకాల మందిరాలకు సాదృశ్యం అని పోయినవరం మనం వీళ్ళందరూ రకరకాల దేవతలను రకరకాల మందిరాలని వెంబడించిన వారు అంటే వేరే ఒక దేవుణ్ణి మెంబరించిన వాళ్ళు వాళ్ళ దృష్టిలో దేవుడు మన దృష్టిలో అవి విగ్రహాలు కానీ గొర్రెపిల్ల ఉగ్రతని వాళ్ళు భరించలేరు చూడండి బాగా అర్థం చేసుకోండి గొర్రెపిల్లకి అంతగా కోపం వస్తుంది అంటే ఏసురవుకి అంతగా కోపం వస్తుంది ఆ రోజు అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు ఎవడు భరించలేడంట ఆ కోపానికి మరుగు మరుగు కావాలనేసి పరిగెత్తుతున్నారంట ఎక్కడికి పరిగెత్తుతున్నారంట వాళ్ళ దేవతల తట్టు పరిగెత్తుతున్నారంట మమ్మల్ని దాచిపెట్టండి అని రకరకాల పర్వతాలంటే రకరకాల దేవతలకి సాదృశ్యం కాబట్టి రకరకాల రాళ్లని పూజించిన వాళ్ళు రకరకాల దేవతలను పూజించిన వాళ్ళు మమ్మల్ని కాపాడన పోతే వాళ్ళు కాపాడతారా కాపాడలేరు గౌరపీల ఉగ్రత నుంచి ఎవ్వరూ నేను కాపాడలేడు అందుకే మత వార్తలో మన ప్రభు ఈ విషయాన్ని జ్ఞాపం చేసేడు అంతవరకు మీరు ఎందుకు వెయిట్ చేస్తారు అంతకాలం వరకు ఎందుకు నిర్లక్ష్యం ఉంటారు ఇరవై అధ్యాయంలో మంచి అవకాశం ఉన్న కాలంలో మంచి టైం ఉన్న కాలంలో ఎందుకు మీరు దీన్ని వాడుకోరు ఎంటర్టైన్మెంట్ లైఫ్ క్రైస్తవ జీవితం చూడండి మత వార్త ఇరవై అధ్యాయము నలభై వచనంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మీకు మంచి అవకాశం ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆ రాయిని త్రుణీకరిస్తున్నారు చూడండి ఇరవై అధ్యాయము నలభై వచనం మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవరి మీద పడునో వాణిని నలిచేయినను వాణి నలిచేయినను కాబట్టి ఆ రాయి ఏసు ప్రభుకే అన్న విషయాన్ని పౌలు కొలెతీల్ రాష్ట్ర పత్రిక చెప్తాడు మనకి కొలతెల్ రాష్ట్ర పత్రిక మొదటి పత్రిక పదవ అధ్యాయము నాలుగవ వర్షంలో ఆ విషయాన్ని మనం ధ్యానిస్తాం ఆ బండ క్రీస్తే అని మనం ధ్యానిస్తాం కాబట్టి ఆ బండ నీ మీద పడకముందు నువ్వు ఆ బండ మీద పడాలా అని ఇక్కడ వాక్యాం చూస్తుంది ఎందుకంటే ఆ బండకి అంత అధికారం ఉంది అది నిన్ను తున ఏం చేస్తుంది అక్కడ అట్లేదు తునకలు చేసి పడేస్తుంది అది నలిచివేస్తుంది కరెక్ట్ అది అసలైన పట్టు పదం నలిచివేస్తుంది అంటే మీరు అర్థం చేసుకోండి నలిచిపెడవాడి చెప్పండి ఎప్పటికి కనిపించకుండా తొక్కివేయబడుతుంది గూగులేకి అంటే అగాధంలోనికి పాతలంలోనికి వెళ్ళిపోతుంది ఆయన నలిచివేయడం అంటే అర్థం అది కాబట్టి ఆ రాతి మీద నువ్వు పడాలా అంటే నీ హృదయం తునకలు కావాలా అని వాక్యం చెప్తుంది నువ్వు ఆ రాయి మీద ఇప్పుడు పడకపోతే ఒకరోజు ఆ రాయి నీ మీద పడతది అప్పుడు నువ్వు ఎప్పటికీ ఆ లేకుండా పోతావు తునకలు నలిచివే అంటే ఎప్పటికీ గయపక్కనికి రాకుండా పాతలంలోనికి లోతులోనికి నువ్వు తొక్కవే పడతావు ఎవరు అదే పాతాలపు అగ్నిలో ఆయన వాళ్ళని పడేస్తానని వాక్యం మనము ఆ జీవితోపదేశ కాండము ముప్పై రెండవ చేస్తాం ఆయన కోపం ఎంత భయంకరంగా ఉంటుంది అనేది నాకు చాలా భయం రెండు వారాల క్రితం మనం ధ్యానించం కదా బాగా దీర్ఘంగా కాబట్టి ఈరోజు యేసు ప్రభు మీద మనం పడాలా మన హృదయము నలగాల అది తునకలు తునకాలు కావాలా ఆయన ఆయన మీద మనం పడి ప్రో కన్నీరు గెడిస్తూ ప్రవ్వా నేను పాపిని ప్రభావా నేను చేస్తుంది చాలా విరోధంగా ఉంది నీకు అన్న ప్రార్థన పశ్చాత్తాపం నీకు అవసరం అప్పుడు నీ హృదయం పగిలితే ఆయన దాన్ని తిరిగి కడతాడు మంచిగా కాబట్టి ఆయన ఆత్మను పెడతాడు ఆయన ఆత్మ పొందినాకే నీకు అనుమానం ఎందుకు వస్తుంది ఆయన ఆత్మ పోగొట్టుకుంటేనే అనుమానాలు వస్తాయి కాబట్టి ఇక్కడ ఏముందంటే ఆయన మీద పడకపోతే ఆయన నీ మీద పడతాడు ఒక నీ మీద పడినప్పుడు పట్టుకుని వాడ్రెస్ లేకుండా పోతాం అందుకు మనం ఆయనని ఆయన ఆయన తట్టే తిరిగి ఉంటున్నాం చూడండి యేసుకి సమస్త సృష్టి మీద అధికారం ఉంది ఎందుకంటే ఆయన మరణ భూస్థాపన పునరాధం ద్వారా తిరిగి వాటి పొందుకున్నాడు ఎందుకంటే బైబుల్లో చెప్పబడ్డ ప్రతి మర్మము ఆయన ద్వారానే బయలుపరచబడుతుందని మనము కఠా గ్రంథం ఐదవ అధ్యాయాన్ని తీసుకున్నాం ఒకరోజు చూడండి దాంతో మనం తిరిగి వాక్యానికి వెళ్లిపోతాం వాపస్ ఐదవ అధ్యాయము రెండు మూడు వర్షాలలో ఆయన గురించి చెప్పబడుతుంది మరియు లోపటను వెలుపటను వ్రాత ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనము కుడి చేత చూచి తీసి ఆ గ్రంథము విపుటకు యోగుడైన ఎవడని వలుష్యూత బిగ్గరగా ప్రచురించగా చూచితిని అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విపుటకైనా చూచుటకైన ఎవరికి నీ శక్తి లేకపోయాను పరలోకంలో కూడా ఎవరికి లేదు శక్తి పరలోకంలో ఎవడికి శక్తి లేదు ఆ పుస్తకం విప్పడానికి తర్వాత భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనా ను చూచుటకైన శక్తి లేదు విప్పడానికి చూచడానికి రెండు బాగా అర్థం చేసుకో విప్పడం వేరే చూడడం వేరే సంపూర్ణమైన అధికారము ఎవరికి లేదు ఎక్కడా పర్లోకంలో కూడా నిరసించమని తండ్రికి లేదా ఆయన సమస్త సృష్టిని సృష్టించిన వాడు ఆయన లేదా ఎందుకు లేదు తండ్రి తండ్రి కూడా లేదన్నది అక్కడ ఎందుకు లేదంటే ఏ శ్రవ్వే తండ్రి అన్న విషయం మనకి ఎన్నిసార్లు చూపించాడు దేవుడు తండ్రి నేను ఏకమై ఉన్నాం సింహాసనం మీద ఎప్పుడు ఒకటే కనిపిస్తాడు బైబిల్లో ముగ్గురు ఎప్పుడూ కనిపించలేదు మనకి ఏసుకెళ్ళ గ్రంథంలా కనిపించిండరా దర్శనాలు చూస్తాం అక్కడ మనం దానియల్కి కనిపించిండ దానియల్కి ఏ శ్రవ్వు తల్లి చూస్తేనేవా మనుషు కుమారు ఉన్నాడు ఆయన వెంట్రకలేమో నిరసన ముస్లిం వృద్ధాప్యంలో ఉన్న కాబట్టి ఏసు ప్రభువు తండ్రిలా కనిపిస్తుంది ధాన్యానికి అక్కడ ఏం జరిగిందో చూడండి ఆ గ్రంథము బిపుటక నేను చూచటక నేను యోగుడైన వాడు నేను బహుగా ఏడ్చి ఇది మన జీవితం మనం ఎప్పుడు ఏడ్చే వలలా ఉండాలా దేవుని సన్నిధిలో మనం ఏడవకపోతే నువ్వు ఆత్మలను రక్షించలేవు నిన్ను రక్షించుకోలేవు ఫస్ట్ పాయింట్ నీకు ఏడుపు చాలా ఇంపార్టెంట్ నువ్వు రహస్యంగా దేవుని సన్నిధిలో ఏడ్చుకోలే పబ్లిక్లలో ఏడ్చండి కాదు సేవ జీవితం చాలా మంది ఏడుస్తారు అది వాళ్ళకు ఉన్నదేమాల ఆత్మ గాని మనం మటుకు రహస్యంగా మన ప్రభుత్వ సన్నిధిలో ఒంటరిగా నువ్వు ఏడ్చుకోవాల ఏడ్చుకుని ప్రార్థించాలి ఎందుకంటే భయంకరమైన కాలంలో మనం జీవిస్తున్నాం ఎవరు లేరు అపో ఇట్లాంటి కాలంలో లేరు మనం ఉన్నాం అటువంటి భయంకరమైన కాలంలో పాపము పరిపక్వం చెందిన కాలము మోసము పరిపక్వం చెందిన కాలం ఎక్కడ చూసినా మోసమే నువ్వు అరిదిగా ఏడుస్తున్నావా అటువంటి ఏడుపు అవసరం ఎవరు చూడలేకపోతుంది ప్రభువా నువ్వు ఆల్రెడీ ఇవన్నీ విప్పేసినావు మాకు చూపిస్తున్నావు కానీ ఇప్పటిప్పుడు చూడలేకపోతున్నాడు మనుషులు అన్న ప్రార్థన నీకు అవసరం చూడండి అప్పుడు ఏం జరిగింది ఆ పెద్దలలో ఒకడు ఇదిగో దావితకు చిగురైన యూధ గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథం విపుటకై జయము పొందేనని నాతో చెప్పాను మరియు సింహాశ్రమకును ఆ నాలుగు జీవులకును పెద్దలకు మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచెనుట చూచితిని ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములను ఏడు కన్నులను ఉండెను ఆ కన్నులు భూమిని ఏడు ఆత్మలు చూడండి ఇవన్నీ ఆయన వచ్చి సింహాసనం ఆసన కుడి చేతిలో నుండి ఆ గ్రంథం తీసుకునెను ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ ఇరువది పెద్దలను ఆ గోరపిల్ల ఎదుట సాగిలపడిరి ఎక్కడా సాగిలపడినాడు గోరపిల్ల ఎవరా గోరపిల్ల తండ్రి తండ్రి కుమారుడే అన్ని అయిననే అన్న విషయాన్ని ఇక్కడ చూపిస్తుంది అందరూ పర్లోకంలో అందరూ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి ఎందుకు వాళ్ళకి బయలుపరచబడింది మన కూడా వేరుపరచబడుతుంది మన కూడా సాగిల పడతాం కదా మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం సాగిల పడతాం కూడా ఎక్సెప్షన్ కాదు ఇక్కడ మనమందరం ఆయన సన్నిధిలో సాగిలపడుతున్నాం మన హృదయాన్ని కుమరించుకుంటాం ఆయన సన్నిధిలో ఎందుకంటే ఆయన గ్రహించగలం ఆయననే సమస్త సృష్టికి మూలాకార కాలంలో తండ్రి లాగా చేయబడుకుని నడిపించి నిసర్ధంగా అందుకే తండ్రి అనబడి అది గుణగణం దేవుడి గుణగణం ఆయన కుమారులాగా మనకు అనుగ్రహించబడద్రీ యశ్వభక్తులు చెప్తున్నాడు అనేక మంది అనేకం ప్రవర్శం మనం చూస్తూ ఉంటాం కుమారుడులాగా మనకు అనుగ్రహించబడటం ఎందుకంటే తండ్రి ఆత్మస్వరూపి కాబట్టి ఆత్మ రక్తాన్ని చిందించలేదు కాబట్టి రక్తం చిందించకపోతే పాపక్షమ కలగదు కాబట్టి ఆయన మనుష్య రూపాన్ని దాల్చి లోకంలోకి వచ్చి రూపం ధరించిన దేవుడు శరణ్ణి ధరించడు మనలాగానే ఆయనకి అన్ని ఉండే బలహీనతలు మన శరణంలో ఎటువంటి బలహీనతలు ఆయన కూడా బలీనతలు ఉన్నాయి కానీ ఆయన దేవుడు తన దైవత్వాన్ని విడిచిపెట్టి మన కొరకు వచ్చేడు ఎందుకు వచ్చాడు శాశ్వతమైన కృపలో మనల్ని నివసించడానికి మనల్ని మనల్ని తీసుకొని పోవడానికి వచ్చేది శాశ్వతమైన కృపలో ఆయన మనల్ని కోరుకోవడానికి ఇంకా ఎప్పటికీ సైతానికి మన మీద అధికారం లేకుండా మరణం మీద విజయం పొందడానికి ఆయన అటువంటి కృపలో మనల్ని భద్రపరచడం కొరకు మనుష్య శరీరం ధరించుకొని ఈ లోకంలో వచ్చి రక్తాన్ని ఆయన మొదటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆత్మస్వరూపంగానే ఉన్నాడు లేకపోతే నీ హృదయంలో నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు కొట్టుంది ఈ శరీరం ఎవరు ఆత్మవుడు నువ్వు గ్రహించలేసేట్లున్నావా అది ఎందుకు గట్టుకుంటుంది ఆయన ఆత్మస్వరూపి కాబట్టి ఒకేసారి ఎంత మందిలోనైనా ఆత్మరూప ఉండగలడైన అందుకొరకు మనకి ఆ అవకాశాలు ఇస్తుంది కాబట్టి గొర్రపిల్ల ఎదుట అందరూ సాగిలపడినరు పర్లోకం అంతా సాగిలపడింది ఆయనకి దైవత్వం లేకపోతే ఎవరు సాగిలపడాడు నేనైతే ఎవరి మీద ఎవరి మీద సాగిలపడాను దేవుడు కాకపోతే నేను సాగిలపడాను ఎందుకంటే అక్కడే మనం మోసపోతాం కాబట్టి ఏసు ఒక్కడే మన ఆరాధనకి పాత్రుడు అన్న విషయం ఇక్కడ మనం చూస్తున్నాం పర్లో ఒక మందే కాని భూమి భూమిదే కానీ భూమి క్రిందే కాని ఎవ్వడికి అధికారం లేదు ఈ ముద్రలు ఇవ్వడానికి బైబిల్లోని వాక్యాన్ని అర్థం చేయాలంటే ఏ స్టో తప్ప ఎవడు అర్థం చేయలేడు మరి ఎప్పుడు ఏ బైబుల్ టీచర్ ఏ పాస్టర్స్ ఏ పాస్టర్ అమ్మలు కానీ ఎవరు కానీ నేర్పలేడు నీకు డౌట్స్ వస్తే నువ్వు మోకాలుండి ప్రార్థించుకోవాలి నేను అట్లనే ప్రార్థన చేస్తాను నాకు అర్థం కాకపోతే ప్రార్థన చేస్తా అది ఇమీడియట్లీ అర్థం కాకపోవచ్చు రేపు అర్థం కావచ్చు ఒక వన్ వీక్ తర్వాత అర్థం కావచ్చు లేక ఒక వన్ ఇయర్ తర్వాత అర్థం కావచ్చు ఆ టైకి అది ఆయన పరిచబడుతుంది ఇయర్స్ క్రితం అర్థం కాని కొన్ని విషయాలు నాకు ఇరవై అర్థం అవుతుంది చిన్న మంచిది అవుతున్న బైబుల్ అట్లంటే చిన్నప్పుడు అర్థం కాలేదు కాబట్టి ఆయన ఏ టైంలో ఎప్పుడు అనుగ్రహించాలనో ఆయన తెలుసు ఎందుకంటే అవి నెరవేరే టైం ఆయనకి తప్ప ఎవరు తెలదు కానీ తన బిడలకి చెప్పకుండా ఏం చేయనట్టు ఆమోస గ్రంథాల ప్రవక్తలకు ప్రభు తను సంకల్పించిన వాటిని ఏవి బయల్పరచకుండా ఏమీ చెయ్యడు ఆయన కష్టంగా తన బిడ్డలు చెప్పాలా నీకు చెప్పాలంటే మళ్ళీ ఆయనంత సమాధారపడినవా ఈరోజు సేవకులకి ఏమీ తెలియకుండానే ఎన్నో నెరవేరుతున్నాయి ఎన్నో జరిగిపోతున్నాయి లోకంలో అంటే మళ్ళీ వాళ్ళకి ఎదురు బయలుపరుస్తున్నాడు దేవుడు వాళ్ళలో ఏదో బలైనతున్నట్టే కాబట్టి ఈ ముద్రలు విప్పడానికి యోగ్యుడు మన ప్రభు తప్ప ఎవ్వడుగా అందుకే ఇవి అర్థం చేసుకోవాలంటే నువ్వు ఏ కామెంటరీస్ అన్నా చదువు ఏ పుస్తకాలన్నా చదువు ఎన్ని డబుల్స్ అనుకో అనుకో ఎంత మంది దగ్గర అనవ ఏ స్ప్రభు నీకు అవి చూపించకపోతే విప్పేవాడు చదివేవాడు కూడా ఆయననే విప్పేవాడననే చదివేవాడు కాబట్టి దాన్ని విప్పాలా దాన్ని చదవాలా బయలుపరచాలా అందుకే పరశురాత్మ మీకు అనుగ్రహించిన అంటాడు పరశురాత్మ వచ్చినప్పుడు నాలోనివే తీసుకొని మీకు బయలుపరచను అన్నాడు నేను మొదటి నుంచి ఏమి చెప్పిననో వాటినే మీకు జ్ఞాపకం చేయను అన్నాడు కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఇప్పుడు పరశుదాత్మ ఆయనవే చెప్పాలా ఎందుకంటే పరిశుధాత్మ కూడా మన ప్రభునే మహిమపరచాలన్న విషయం పక్కన చూపిస్తాడు చాలా ఈ రోజులలో ఒక బోధ ఉంది ఏంటంటే పరిశుధాత్మను కూడా మీరు పూజించవచ్చు ఏం జరుగుతుందంటే నువ్వు అర్థం కాకుండా పరశుదాత్మను పూజిస్తే వేరే ఒక ఆత్మ వచ్చి కూర్చుంటుంది అక్కడ నీ మహిమ నీ నీ ఆరాధన వాడు దొంగలిస్తాడు కాబట్టి కేవలం ఏ స్వీకరిస్త ఆరాధన అనేది వాక్యం పరశుదాత్మని పూజించచ్చు అర్థమవుతుందా మీకు నేను చెప్పేది ఏ స్ప్రభుకే నీ ఆరాధన ఆయన నామంలోనే ఇదివో క్రియకుమరుడి ఈయన మాటలు గైఖుడి సమస్తం ఆయన నామంలోనే నామంన ఏమైన అది మీకు అనుగ్రహించమని అన్నాడు అంత డైరెక్ట్ గా అన్నాడు ఇంకా కాబట్టి వేరే ఒక నామం మనకు అవసరం లేదు ఎందుకంటే వేరే ఒక నామం లేదు వేరే ఒక నామం ఎక్కడుంది బైబుల్లో పాత నిబంధన కాలంలో లేదు వృత్త నిబంధన కాలం లేదు ఒకటే నామం ఉంది కాబట్టి మనము ఆ నామంలోనే రక్షణ అనుభవం పొందుతున్నారు చూడండి కొన్ని కొన్ని సంవత్సరాల క్రితంలో ఈ యొక్క వాక్యం చెప్పిన నాకు బాధ అనిపించండి అందరూ ఏసుకృష్ణనామన దయ్యాన్ని వెళ్ళగొడతారు ఏసుకృష్ణ రక్షణ అనుభవం పొందుతారు ఏసుకృష్ణనామన సమస్తం పొందుకుంటారు కానీ ఏసుక్రీస్ అన్న బాప్సం పొందరు ఎంత మోసం అది అన్ని ఆనామం పొందుకుంటారు కానీ ఆ నామంకి మహిమ ఇవ్వరా అంతగా దిగజారిపోయిందా క్రైస్తవ జీవితం ప్రపంచం అంతటా ఆ నామానికి మనం మహిమ ఇవ్వాలి కదా ఎందుకంటే అన్ని ఆనామం బదుకుంటున్నాం నీకు రక్షణ వచ్చింది ఆనామంనా విశ్వాసానికి కర్త ఆనామే దాన్ని కొనసాగించేది కూడా ఆనామే నీ శ్రమల్ నుంచి విడుదల కల్పించింది ఆనామే నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చిన ఆనామమే నీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది ఆనామే సమృద్ధిగా నీకు సమస్తాన్ని కలిగించింది ఆనామే అనామం నువ్వు వైమపక్షణకి ఎందుకు వెనకంచ వేస్తున్నావు ఆయన ఎంతగా వేదన ఆయనకి ఎందుకు రోషం పుట్టిస్తున్నావు కోనవరం అదే చూసినాం కదా ముప్పై రెండవ మనం ఆయనకి రోషన్ పుట్టిస్తున్నాం ఏదన్నా చెప్పడు అట్లా చెప్పాడు ఆయన ఆ రీతి ఎక్కడ చెప్పాలి ఎందుకంటే ఎట్లా కాదు సార్ ఇది బైబిల్ స్టడీ కదా బైబిల్ స్టడీ మనం ఒకరినొకరం పరిశీలించుకోవాలి కరెక్టే ఆ నామం సమస్తం పొందుకుంటున్నాం కానీ ఆ నామానికి ఎందుకు మై మించిన నామని ఉంది కదా మళ్ళీ ఆయన నామానికి మహిమ రావాలని ఉంది ఎక్కడ లేదు చూపించును అదే బ్రదర్ ఆయన నామానికి ఎందుకు రావద్దు మహిమని వేనాడుతున్నా ఎందుకు ఎందుకు చెప్పాలయన ఎందుకు చెప్పాలా నీకు అట్లేదు నన్ను మీరు మహిమపరచం ఎందుకు చెప్పాలంటున్నా అది నీకు తెలవాలా ఆయన మహిమపరచాలా లేదనేది నీకు తెలవాలా కదా ఎందుకు చేస్తున్నావు మళ్ళీ ఎందుకు ఆయన మహమరుస్తున్నావు చేసుకుంటాం అంటున్నావు కరెక్టే ఆరాధిస్తాం ఎందుకు చేస్తున్నాం మళ్ళీ అది బయలుపరచబడింది కాబట్టి అవును మళ్ళీ నేను కూడా అదిగట్టున్నది బైబుల్ చెప్తుంది కాబట్టి మయపరచు అసగా రక్షింపబట్ రక్షణ అనుమం మనం గ్రహించబట్ట ఆ నామం నీ మనం ఎందుకు మహిమపరచలేమంటాడ నేను నువ్వు మహిమపరచలేవని నేను అంటలేదు నువ్వే అంటున్నావు ఆయన మహిమపరుస్తాం వర్షిప్ చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం కానీ ప్రపంచం ఆ రీతిగా తయారైపోయింది ఈరోజు యుగ సమాప్తిలో ఇప్పుడు ద్వితోపదేశండం ముప్పై రెండవ అధ్యాయంలో ఎందుకు జరిగిస్తామంటే ఎందుకు వాళ్ళకి శిక్ష వస్తుంది వాళ్ళని అన్న మహిమ పరిస్థితి లేరు కాబట్టి మనం అక్కడి నుంచి చూస్తున్నాం కాబట్టి ప్రపంచమంతట జరుగుతుంది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు అది విషయం యుగ సమాప్తిలో క్రైస్తవ స్థితి ఆ రీతిగా దిగజారిపోయింది అనేది దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు మనం ఆ రీతి ఉండడానికి వీల్లేదు కదా ఇన్ని సత్యాలు బయల్పరచబడ్డాక మనకి మనం ఇంకా తిరిగి వెళ్ళిపోతామా వాపస్ వెళ్ళము అడగాల ఒక టైంలో ఖచ్చితంగా వీటిని అడగాల మనం ఎందుకంటే అవును అదే నీకు డౌట్స్ ఉన్నాయి కదా ఒక టైంలో ఒక టైంలో వాటిని మనం ఖచ్చితంగా చర్చించాలి ఎందుకంటే అవును కరెక్టే అదే నువ్వు పౌలు పత్రికలలో చూసినప్పుడు చివరికి వచ్చినప్పుడు నువ్వు కరెక్టే నువ్వు అండర్స్టాండింగ్ ఇది కరెక్టే మొదటి పత్రికలలో తండ్రి కుమారు చెప్తాడు నువ్వు చివరి పత్రికలకు వచ్చినప్పుడు కుమారుడు అనే పేరుంటది ఉంటది నేను మీకు చూపిస్తాను సార్లు ఎన్నో ప్రాంతాలలో ఉన్నది అది ఇది టైం కాదు కానీ వాళ్ళకు కూడా అంతగా టైం పట్టింది సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి కొరకు వాళ్ళకి టైం పట్టింది ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కదా ఇప్పుడు పేతురు ఎన్నో పరిస్థితుల్లో బలహీనతలు చూపించింది కానీ ఆయన సంపూర్ణంగా తయారైనప్పుడు చివరికి ఏం జరిగింది ఆయనని దైవత్వం గ్రహించగలిగింది శిష్యులందరూ ఒకప్పుడు ఆయన అనుభవించౌట్ పడ్డ వాళ్లే కానీ చివరికి వాళ్ళ జీవితాలు మరణమగినంత వరకు విడిచిపెట్టలేదు ఎందుకు ఎందుకు మరణించారు ఆయన గురించి ఎందుకు ఎందుకు ఎందుకు మరణించారు అది డౌట్ అయితే మరణించకపోయేటోళ్ళు వాళ్ళు వాళ్ళందరు హతసాక్షులు ఎందుకన్నారు హతసాక్షులు అయినారు కదా ఆయన కొరకు మరణించారు హతసాక్షి అంటే అది అర్థం ఇప్పుడు రోగంతో చనిపోవడం అంటే డిఫరెంట్ ఇష్యూ వాళ్ళు ఆయన నామం కొరకు చనిపోయినారు ఎందుకు ఎందుకు వాళ్ళు కరెక్ట్ కొన్నారనా లేక ఆయన కరెక్ట్ అన్నా ప్రభు అర్ధే మళ్ళీ కూడా చెప్పాడు అదే ఆయన పర్ఫెక్ట్ ఆయన కొరుకు మరణించగలిగేదా ఆయన నామం కొరకు వాళ్ళు మరణించరు ఎందుకు అంత సంపూర్ణమైన నిశ్చయత వాళ్ళకు ఉన్నది మేం చేసింది కరెక్ట్ కాదు మనం కరెక్ట్ కాదు బ్రదర్ ఎప్పటిక నీతి మంత్రుడు ఒక్కడ వాక్యం ఆయన ఒక్కడే నీతి గ్రహించగలిగారు అంతే కాబట్టి ఆ నామము ఆ నామం అనుగ్రహించబడింది మన అది వాళ్ళు సంపూర్ణంగా గ్రహించగలిగారు కాబట్టి ఆయన మరణించే టైంకి అందరు తప్పించిపోయినారు కానీ ఆయన తిరిగి లేచినాక ఆయన దేవుడిని గ్రహించగలిగినారు కాబట్టి ఆ నామం కొరకు వాళ్ళు హతసాక్షిగారు చివరి వారు వాళ్ళు ఆ రీతిగా సేవ చేయకపోయినంటే నీకు ఈ రోజు నాకు ఈ బైబుల్ రాకపోయాడు ఎందుకు అంత పర్ఫెక్ట్ విశ్వాసం వాళ్ళకు ఆయనలో కాబట్టి మనకి అటువంటి డిస్కషన్స్ చాలా అవసరం ఇప్పుడు నీకు వచ్చినాయి డౌట్స్ ఒకప్పుడు నాకు కూడా వచ్చిన డౌట్స్ మన నాకు ఎవరు తీర్చలే ఆ రోజున డౌట్స్ ఎవరు అడినా కానీ ఏ వదిలేసేవ్ కాదని అనేటువంటి కాబట్టి నీకు ఈరోజు వచ్చినాయి కాబట్టి ఇవి క్లారిఫికేషన్కి టైమే కరెక్ట్ కానీ ఈ బైబుల్ స్టడీలో ఈ టైంలో మనం కూర్చోాలన్నా లేక వ్యక్తిగతంగా కూర్చొని ధ్యానించాలన్నా దానికి ఒక టైం అవసరం ఖచ్చితంగా ఎందుకంటే అన్ని నాకు తెలుసా నేను చెప్పను అన్ని క్లారిఫికేషన్ నేను ఇస్తానని కూడా చెప్పలేదు అది కేవలం మన ఇద్దరం ప్రార్థనలో అంతే అంతే అప్సల్యూట్లీ మనం కేవలం ప్రార్థనలో కూర్చొని వాటిని ధ్యానించాలా ఎన్నిసార్లు ప్రభు మనకు బయలుపరిచినవి కూడా ఆయన దైవత్వం గురించి పావులు చూపించినట్టు కూడా మనం చూపించినాం రికార్డింగ్స్ ఉన్నాయి అందులో మన ఓన్ రికార్డింగ్ దానికి సాక్ష్యం అది నేనని కాదు నువ్వని కాదు మన రికార్డింగ్స్ దానికి సాక్ష్యం అందుకే ఈ రికార్డింగ్స్ అన్ని విన్నవాడు చెప్పాడు ఇవి ఒకప్పుడు తీసినామా లేదా ఒకప్పుడు ఆయన దేవుడని పౌలు చూపించండా వాక్యాలు ఉన్నాయి సరే మనకంత మెమరీస్ ఇప్పుడు ఉండకపోవచ్చు నాకు అవన్నీ జ్ఞాపక ఉండకపోవచ్చు ఎన్నో కానీ ఖచ్చితంగా రికార్డింగ్స్ లో ఉన్నాయి అవన్నీ ఏదో ఒక టైంలో మనకు అవన్నీ ఖచ్చితంగా బయటకు వస్తాయి అప్పుడు నీ ఏం పరిస్థితి ఏంది నువ్వు పటబడతావు నీ వాక్యం చేత నువ్వు చిక్కబడతావు అన్నది కీర్తన గ్రంథంలో చూస్తాం సామెత గ్రంథంలో చూస్తాం నీ వాక్యాలు నువ్వు పటబడేటప్పుడు ఏం జరుగుతుంది నీ పరిస్థితి ప్రవ్వా నీ నామండా ప్రవచించలేదా నీనామైన రోజున సస్థాపరచలేదా అన్న స్థితికి నువ్వు ఎదిగితే అప్పుడు నువ్వు నువ్వు అంతా కాబట్టి మనం మనలో ఎవ్వరు కూడా ఆ రీతిగా పోస్ట్రో చనిపోక ముందు చేసిన ప్రార్థన నేను చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటే ఏం తెలుసు తండ్రి అది కూడా దానికి ముందు ప్రార్థన అదే కంప్లీట్ పర నువ్వు నాకు అనుగ్రహించిన వారిలోనే నేను ఎవరిని ఎవరిని కూడా పోగొట్టుకోలేదు అది మన ప్రార్థన అర్థమవుతుందా మన ప్రార్థన రీతి కూడా తండ్రి నువ్వు నాకు ఇచ్చిన ఈ సహవాసంలో నేను ఎవరిని పోగొట్టుకోలేదు బ్రవ్వా అన్న ప్రార్థన నీకు అవసరం చివరి వారు కానీ నా జీవితంలో నేను చూస్తున్న బ్రదర్ బైబుల్ స్టడీ స్టార్ట్ చేయించిన వాళ్ళు కూడా లేరు ఈరోజు నాతో పాటు లోకంతో గెలిపినారు నేను బాధపడతా నేను బాధ గురించి ఈరోజు కూడా ప్రార్థన చేస్తాను ఏదో రూపకంగా ఆయనను మహిమపరచాల నువ్వు ఏదో రూపకంగా ఆయన నీతి సత్యం నువ్వు ప్రకటిస్తున్నావు సరే కషిచేతింది మిషచేత అయింది స్టిల్ ఏసు గురించే ప్రకటిస్తున్నావు నేను దాన్ని సంతోషిస్తున్నాను పౌలకి శిలలకి వ్యత్యాసం రాలేదా వాళ్ళు విడిపోయారు విడిపేరు పౌలకి ఆంధ్రేయకి వ్యత్యాసం రాలేదా పౌలికి పేతుడికి వ్యత్యాసం రాలేదా అంటే వాళ్ళు కూడా బలహీనులే అన్నట్టే కదా చెప్తుండ్రు దేవుడు ఆ వ్యత్యాసం రావడం వలన వాళ్ళిద్దరు రెండు డిఫరెంట్ దేశాలకి వెళ్ళిపోయి సువార్త పనిచేసారు ఆ రీతిగా ప్రభుసేవ కొనసాగించబడింది విస్తరించబడింది నేను అందుకు ప్రభుకి వదనాలు చెప్తున్నాను ఆయననే పెడతారు అవన్నీ విషయాలు నీ మనసులో ఎందుకు ఆయన పర్మిట్ చేసిండు వాటిని ఆ విషయం నువ్వు గ్రహించాలి ఈరోజు ఇవన్నీ నీకు ఇంకా బయల్పరచేమో దేవుడు నాకు బయలుపరచని నీకు ఇంకెక్కువ బయలుపరచచ్చు ఆ రీతిగా నీ ఆశని బట్టి ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ద్వారా అనేకులకు ఈ యొక్క సువార్థను ప్రకటించేటట్టు నేను నడిపిస్తడేమో అందుకరకు నిన్ను సిద్ధపరుస్తుండేమో పరిశీలించుకో ప్రార్థనలో కూర్చో ఖచ్చితంగా మనం మీరు నేను చర్చించాలి ఎందుకంటే చూడండి నాకు బయలుపరచబడ్డై నేను చెప్తున్నాను అవి ఎంత మటుకు కరెక్ట్ అనేది దానికి మీరు కూడా సాక్షులే ఇక్కడ ఇక్కడ ఉన్నందుకు మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోలే కదా మీ బాధ్యత ఎందుకంటే బెరియన్ల గురించి నేను మీకు ఎన్నిసార్లు జ్ఞాపనం వాళ్ళు వచ్చిన ప్రతి వాడిని పరిశీలించరు వాడు చెప్పే ప్రతి వాక్యాన్ని పౌన్ కూడా విడిచిపెట్టలేదు వాళ్ళు వచ్చిన వాడు దేవుని ఆత్మ చేత ఆత్మ మూలంగా వచ్చినా రా లేదా వాడు చెప్పేది దేవుని వాక్యమా కాదా అని పరిశీలించి స్వీకరించిన వాళ్ళు నీ బాధ్యత కూడా అంతే కదా నా బాధ్యత కూడా అంతే మనం ఈ రోజు వెళ్ళాలి ఎందుకంటే మనకు అప్పగించబడ్డ సేవ వేరే ఏదో కేవలం ఆరాధన చేసుకొని వెళ్ళిపోయే చర్చ కాదు మనం చేస్తుంది ఇక్కడ ఇది చర్చ అన్నట్టు కూడా నేను చెప్పాను ఇది కేవలం ఒకరినొకరం పరిశీలించుకోవడం కొరకు ఆయన బయలుపరుస్తే ఈ ప్రవచనాలను మనం అర్థం చేసుకోవడం కొరకు ఎందుకంటే ప్రవచనాలను ధ్యానించే సంఘాలు లేవు ఈరోజు ఎక్కడ కూడా కాబట్టి కొంత కష్టతరంగా ఉంటుంది వాక్యలు ధ్యానించడం ఎందుకంటే ఆధునకరమైన వాక్యలు ధ్యానించినాక ఇవి చాలా కష్టంగా ఉంటాయి నేను నీకు శిక్షించేవుడిని శిక్షించబోతున్నట్టే నువ్వు ఎట్లా భరించగలవు నువ్వు భరించలేవు చూడండి ఒక వాక్యం ముప్పై వచనం ద్వితోపదేశ కాండము అధ్యాయము ముప్పై వచనంలో ఇందాక చూసిన మనం ప్రణంలో అది ఇక్కడ నెరవేర్తించండి ముప్పై ఐదు నుంచి చూడండి వారి కాలు జారు కాలమున పగ తీర్చయు నావే వారి ఆపదినము సమీపించును వారి గతి త్వరగా వచ్చును వారి అధికారము లేకపోవును నిర్బంధింపబడిన వాడును స్వతంత్రుడు ఇంగ్లీష్ లో మనం నిర్బంధింపబడే వాళ్ళంటే దాసుడు స్వతంత్రుడు లేకపోవును అంటే ఎప్పటికీ వీళ్ళు లేకపోతారు అందరు అన్న విషయం ఇంగ్లీష్ లో అయితే ఎట్లా అంటే ఫర్ ద లార్డ్ షాల్ జడ్జ్ హిస్ పీపుల్ అండ్ రిపెట్ హింసెల్ఫ్ ఫర్ హిస్ సర్వెంట్స్ అక్కడక్కడ వేరే ఉంది ఈ రీతిగా చూడండి ముప్పై ఎనిమిదికి ముందు తన సేవకులను గూర్చి సంతాప పడును తన సేవకులను గూర్చి ఆయన సంతాప పడును అంటే సంతాపం అంటే ఏం చెప్పండి దుఃఖం ఎవరి గురించి సేవల గురించి దుఃఖపడతారట యుగ సమాప్తిలో నేను మిమ్మల్ని పంపించింది ఏంది మీరు చేసింది ఏంది మన జీవితం అంతే కదా మన గురించి ఆయన మనం అనేక ప్రాంతాల్లో పోయి అనేకులకు అనేకలను హెచ్చరిస్తూ ఉంటాం ప్రేమతో హెచ్చరిస్తూ ఉంటాము ఏ రూపకంగా రూపకం వాళ్ళకి సహాయకులుగా ఉంటాం మనం అదే మన సేవ జీవితం కదా మన గురించి అలా సంతాప పడద్దు అనే వాక్యం ఇక్కడ చెప్పబడుతుంది నీ గురించి అలా సంతాప లేకపోతే నీ ప్రయాసం అంతా వ్యర్థమైనట్లే మనం అటు వీళ్ళ ఆ రీతిగా స్టార్ట్ అయ్యి సంతాప పడేటట్టు తయారైనాడు యువసామతి కష్టపడి క్రైస్తవ జీవితం అటు ఉండొద్దు మనిషి మనం భూమి మీద విశ్వాసాన్ని కనుగొనని ఎందుకు చెప్పింది ఆయన విశ్వాసాన్ని పుట్టించిన ఆయననే ఆయన విశ్వాసమే లేదంటే నువ్వు ఎవరిని ప్రార్థిస్తున్నావు అటువంటి స్థితికి మనం పోవద్దు అన్న హెచ్చరికలతో ప్రభు మనకి ఇక్కడ అవకాశం ఇచ్చింది ఇదేదో మనం ఏదో ఒక ఆర్గనైజ్డ్ సెటప్ కాదు దీనికి ఒక బ్యాంక్ అకౌంట్ లేదు ఒక ఇన్స్టిట్యూషన్ లేదు ఒక రిజిస్ట్రేషన్ లేదు ఎవరి కొరకు ప్రయాసపడుతున్నాం వ్యక్తిగతంగా నాకైతే అవసరమే లేదు నేను ఊరలా కూడా సేవ చేసుకోగలను నాకు అవసరం లేదు ఐడెంటిటీ ఎందుకు ఇక్కడ కష్టపడి ఆ బ్రదర్ని ఈ బ్రదర్ని అడిగి పర్మిషన్స్ తీసుకొని చాలా కష్టం ఈ ప్రాంతం రావడం అక్కడ నుంచి ప్రభులు అడిపిస్తున్నాయి నేను వికసిస్తున్నాను అక్కడ ఇచ్చాడు దేవుడు అవకాశం ఇక్కడ ఇచ్చాడు దేవుడు అవకాశం ఇంకొక స్థలంలో ఇవ్వలేదు ఆయన పర్మిట్ చేస్తే పోయటోనేమని ఆ బ్రదర్ తీసుకునే ఒక రమృత వాణి అక్కడ దేవుడు పర్మిషన్ ఇవ్వలేదేమో అనిపిస్తుంది నాకు లేకపోతే ఇది ఎందుకు ఇచ్చి ఏం శ్రమ లేకుండా వచ్చింది నాకు ఇది సంపద కారణం సాక్ష్యం ఖచ్చితంగా ఇది దేవుడి యొక్క నడిపింపు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఆయన మించుమించు రెండు వేల సంవత్సరాలు అంటే ఇది ఇది మూడు సంవత్సరాలు ఇది థౌసండ్ ఇయర్స్ ఆయన పుట్టి చనిపోయి తిరిగి వేసి సమాజ అవరణమైనాక ఈ రోజుకి టూ ఇయర్స్ అంటే థౌసండ్ ప్లేస్ టూ ఇయర్స్ అంటే త్రీ ఇయర్స్ విధానం చెప్పబడ్డ వాక్యం ఇది ఇప్పుడు నెరవేరే కాలానికి మనం సిద్ధమవుతున్నాం అది ఎవరు నీకు బయలుపరచాలా నేను కాదు ఇది నీకు ఇది నేను అర్థం నాకు అర్థం కాదు ఇది నీకు చెప్పలేదు ఇది ఖచ్చితంగా దేవుడి యొక్క ఆత్మావేశం చేతనే మనకు అనుగ్రహించబడాలా నీలో ఖచ్చితంగా ఆదుకుంటేనే ఇది కనెక్ట్ అవుతుంది లేకుంటే కనెక్ట్ కాదు అన్ని డౌట్స్ వస్తాయి యోహాను భక్తుడు బాప్ యోహాను డౌట్ పడే తన ఆధిక్యతను కోల్పోయాడు పాత నిబంధన కాలంలో చూస్తాము ప్రత నిబంధన కాలంలో చూస్తాము అననీ అసలు అనుమానం రాలేదా ఎందుకు వచ్చింది ఆ వాళ్ళు ఆ పర్శాత్మ పొందుకోలేదా వాళ్ళు ఏ శ్రీ కృష్ణ భావసం పొందుకోలేదా వాళ్ళ కృపవరం లేకుండా వాళ్ళ అద్భుతాలు చేయలేదా అన్ని చేసినాక కూడా ఎందుకు నశించిపోయినారు అవన్నీ ఎగ్జాంపుల్స్ యుగ సమాప్తిలో మనకు బుద్ధికలను రాయబడ్డాయని పౌలు జ్ఞాపనం చేస్తాడు అవన్నీ తిరిగి నెరవేరుతాయి అవి నెరవేరినప్పుడు నువ్వేక్కడ ఉంటావు విషయమే ఈ వాక్యాలు మనల్ని హెచ్చరిస్తున్నాయి కాబట్టి చూడండి ఇప్పుడు తన సేవకులను గురించి సంతాపపడను నిజంగా తన ప్రజలకు తీర్పు చేయును ఆయన ఖచ్చితంగా తన ప్రజలకు తీర్పు చేస్తాడు ఎవరికి అర్థం కావు మీ అర్థం చేసుకోలేదు ఎందుకంటే వాళ్ళు ప్రవచనలు గెలిచారని మీకు ఎన్సాలు చెప్పిన నీకు ప్రవచన వరం చాలా అవసరం ఎందుకు హెచ్చరించేది పావులో ఇప్పుడు అర్థం చేసుకో భాషల వరం ఉంది నీకు చాలా మంచిదే స్వస్థత వరలునే అనుకుంటావు అన్ని మంచిదే నేను అన్నిటినీ ప్రోత్సాహిస్తాను కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రవచన వరం ఎందుకంటే నువ్వు హెచ్చరించలేవు మనుషులు సిద్ధపరచలేవు ప్రవచనవరం లేకపోతే ఫలాని మోసంలో ఉన్నాడా ఎట్లా నువ్వు చూపించగలవు నువ్వేదో గొప్ప నుమని కాదు నేను చెప్తున్నాను నీవు ఆ వరం అనుగ్రహిస్తడితే నేను నువ్వు అప్పుడు వాటిని చూడగలవు అప్పుడు చెప్పగలవు మన ప్రభువు దీన్ని విప్పగలిగిండు వాటిని చదివి మనకు చెప్పగలుగుతున్నాడు అందుకు మనం అర్థం చేసుకోగలుగుతున్నావు లేకపోతే మనకు అర్థం కావు ఎందుకంటే క్రీస్తు కల లేకపోతే ఎప్పటికివి నీకు అర్థం కావు అన్ని డౌట్స్ ఏమిటాయి లైఫ్ అంతా ఒక డౌట్ క్వశ్చన్ మార్క్ లాగ మన జీవితం అంతా నాకుండే ఒకప్పుడు ఖచ్చితంగా ఉండే అన్ని క్వశ్చన్ మార్క్స్ కానీ క్రమేణా ఆసక్తి ఉంది ప్రేమతో ఆయన నన్ను ప్రేమించిన వాడు కాబట్టి నాకు ఆసక్తి ఉంది నా ఆశ తృప్తి పరుస్తుంది ఆయన ఇప్పటికి కూడా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఎందుకు శ్రమ ఈ లోకంలో ఎన్నోసార్లు ప్రకటించడం దాని గురించి శ్రమ లేకుండా నువ్వు పలోవరాజులకు ఎలా ఆయన శ్రమ ఆయన శ్రమను అనుభవించిన వాడు వరకు శ్రమను అనుభవించిన శ్రమ లేకుండా అక్కడ శాశ్వతమైన సుఖం ఎట్లుంటుంది ఇవన్నీ జస్టిఫికేషన్ నేను కూడా చెప్పగలను ఈ లోకంలో సుఖాన్ని అనుభవించి ఆ లోకంలో కూడా సుఖాన్ని అనుభవిస్తావా అది శాశ్వతమైన సుఖం శాశ్వతమైన ఆనందం కానీ ఈ లోకంలో అశాశ్వతమైన ఆనందం అశాశ్వతమైన ఆనందం కొరకు శాశ్వతమైన ఆనందం పోగొట్టుకుంటామా ఇవన్నీ చెప్పగలం మనం కానీ ఈ రోజు కూడా నాకు ప్రశ్న లేదు జవాబు లేదు మీరు చెప్పగలరా ఎందుకు నాకు ఈ కష్టం ఎందుకు నాకు ఈ శ్రమ ఆయన వచ్చినప్పుడే నాకు ఖచ్చితంగా జవాబు దొరుకుతుంది ఎందుకంటే బైబుల్ ల కరెక్ట్గా లేదు యోగకు ఎందుకు శ్రమ యోగు నీతి తన తరంలో తపక్కు రాష్ట్ర తన తరంలో నిందహితుడు నీతి ఉన్నాడు ఆయన గానీ ఎందుకు పర్మిట్ చేసిండు శ్రమ చెప్పండి చద్రజ్ఞ కదగోలు దేవుణ్ణి మంచిగా ఆరాధించే వాళ్ళు కూడా మూడు పూటలు మళ్ళీ ఎందుకు వాళ్ళని అగ్నిగుండంలో పడేసి బాధనే కదా తీర్పు తీర్చినప్పుడు వాళ్ళ మీదకి శిక్ష వచ్చింది మళ్ళీ మూడు పూటల నాలుగు పూటలు నాలుగు సమయాలలో ప్రార్థించిన వాళ్ళు వాళ్ళు మూడు నాలుగు సమయాలలో ఉండే ఇక్కడ ధాన్యలు మూడు సార్లు పూజించారు ఉపాసపు ఉన్నారు పాటు కలిసి ఉపాసముని ప్రార్థన వాళ్ళు మరి వాళ్ళని అగ్నిగుండంలో ఇష్ట ఎందుకు శ్రమ కొన్ని ప్రశ్నలు నాకొండవు జవాబులు నేను చాలా ప్రయాసపడుతున్నాను వై ఈ లోకంలో ఎందుకు శ్రమ ఉంది ఈ లోకంలో ఎందుకు చెడుతనం ఎక్కువ ఉంది నాకు తెలుసు రాదా మా చేసిన పాపం వల్ల మళ్ళీ సంక్రమిస్తే అని తెలుసు కానీ నేను వేరే వాడికి చెప్పగలను అవి అనులకు ఎలా చెప్పగలను అవన్నీ నేను చెప్పలేను చాలా కష్టమావి జవాబులు ఇవ్వడం కానీ ఆయన వచ్చినప్పుడే వాటి నాకు జవాబులు దొరుకుతాయి నాకు కూడా ఎన్నో ప్రశ్నలున్నాయి పెద్ద పెద్ద బిషప్ లకేసిన ప్రశ్నలు సంపత్ తెలుసు చంద్రశేఖర్ ఇంకా నీవు సాలలే అనేటోళ్ళు ఒకప్పుడు బిషప్లు ఎందుకంటే నాకు కూడా ఆసక్తి ఉంది వాటి అనేసి నేను ఎప్పుడు కూడా ఆయన అనుమానించలేదు నేను బైబుల్ చదువుతుంటే క్రిటికల్ గా చదవాను క్రిటికల్ గా అంటే సైంటిఫిక్ గా నేను సైంటిఫిక్ గా చదవాను ఇది ప్రతిదీ ఆయన నోటి నుంచి వచ్చింది కాబట్టి నేను దాన్ని ఫస్ట్ స్వీకరిస్తాను తర్వాత అర్థం చేసుకునే ప్రయత్నిస్తా డౌట్ బడి స్వీకరించేది లేనేలేదు ఎందుకంటే ఏ వాక్యం అని ఉంది ఆయన వాక్యం ఆయన నోటి నుంచి వచ్చింది ఆయన మనసు లేకపోతే నీకు అర్థం కాదు ఇది ఖచ్చితంగా ఆయన ఆత్మహ్యత ప్రేరేపడి రాబడింది ఇందులో నేను ఒక్కటి డౌట్ పడ దావిలాగా ఎందుకంటే పాపం చేసిందంటే డౌట్ పడాలనా డౌట్ పడను నేను ఎందుకు చూపించిండు నువ్వు దావిదలాగా జీవించద్దు అని చూపించింది వారికి వారికి ఎందుకు జరిగినాయి నీకు బుద్ధి కలవడం కొరకు రాయబడ్డాయి ఎందుకు అట్లా జీవించిండు నువ్వు అట్ట జీవించకుండా వాడు ఎందుకు విగ్రహాలను పూజించి నశించిపోయినా నువ్వు చేయకుండా అందుకే పొర జిల్లా సపతిలో పౌలు చూడండి ఒకసారి వాళ్ళందరు ఎట్లా జీవించండ్రో మీరు జీవించద్దు అని హెచ్చరించడం కొరకు అవన్నీ చూడండి పదవాధ్యయం మొదటి కొన్ని రాష్ట్ర పత్రిక పదవాధ్యయం సహోదరులారా ఈ సంగతి మీకు తెలియక ఉండటం నాకు ఇష్టం లేదు ఏందా సంగతి అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద ఉండిరి అంటే పాప్తిజం పొందిన వాళ్ళంతా పితరులు పూర్వీకులు అంటే పాత నిబంధన కాలపు మనుషులందరూ పాపం పొందిన వాళ్ళు వారందరూ సముద్రంలో నడిచిపోయి అద్భుతాలు చూసిన వాళ్ళు అసాధ్యమైన అద్భుతమైంది అందరూ బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్సం పొందిరి అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించి ఆహారం ఏ స్ట్రోవే అందరు ఆత్మ సంబంధమైన ఒకే పావనం పానం చేసి పరసురాత్మ అభిషేకం దానికి సంబంధించింది ఏలనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలు అనేది త్రాగిరి ఆ బండ క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయింది పాత నిబంధన కాలంలో కొంతమంది అన్లే కొంతమంది అన్లే ఎక్కువ మంది ఎక్కువ అంటే ఎంతమంది తెలుసా నీకు తెలుసా మోర్ దెన్ ఫిఫ్టీ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అంటేనే ఎక్కువ మంది అంటే మెజారిటీ మెజారిటీ దేవునికి ఇష్టాలు లేనప్పుడు బాసం పొంది అభిషేకం పొందుకొని ఆయనలో బాల పాల్పొంది దేవునికి ఇష్టంలాగా ఉండలేకపోయినారు చూడండి ఇష్టలుగా ఉండడమే చాలా ముఖ్యమైనది కదా ఆరో వర్షంలో చూడండి ఎందుకైంది అట్లా అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేక ఉండకపోయిన గనుక అరణ్యంలో సంహరింపబడిది అరణ్యంలో సంహరింపబడిది వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అవి ఎందుకు నెరవేరినాయి ఎందుకు బైబుల్ లో వాళ్ళు ఎందుకు అంత భయంకరంగా పాపంగా జీవించారు అని మీ బైబుల్ అంత చెత్త ఉంది అంటారు ఎందుకంటారు అవి చదివి వాడు కానీ నువ్వు దాన్ని అర్థం చేసుకుంటావు ఎందుకంటే చెత్తగా వాళ్ళు జీవించారు ఎందుకు బైబుల్ ల పర్మిట్ చేశారు భవిష్యత్తులో మీరు అక్కడ జీవించద్దని చెప్పడానికి అని నువ్వు చూపించగల వాళ్ళకి అర్థం చేసుకోండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే దాన్ని అర్థం చేసుకున్నప్పుడు వానికి ఎట్లా అర్థం చేయగలవు కాబట్టి ఫస్ట్ పాయింట్ నువ్వు మార్పు చెందాలా నీ హృదయంలో ఇవన్నీ సత్యాలు కరెక్ట్ గా అర్థం చేసుకోగలుగుతానే ఇతరుల నువ్వు ఆయన తక్కువ చూడండి ముఖ్యంగా ప్రేమ సిద్ధాంతం నువ్వు ప్రేమతో హెచ్చరించడం నేర్చుకోవాలా సేవల జీవితంలో బాధ అనిపిస్తుంది నాకు తెలుసు ఎందుకంటే ఒకప్పుడు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ మనం పోయిన కాబట్టి బాధ అనిపిస్తూ ఉంటుంది కానీ ప్రేమ లేకపోతే శాశ్వతంగా ఉండేది ప్రేమనే ఉంది కదా కొరత ఆస్పత్రికి తీస్తాం శాశ్వతంగా ఉండేది ఒకటే అక్కని అన్ని పోతాయి పరవర్షణాలు నిరంతరం భాషలు ఆగిపోవును ఆగిపోతాయి కృపరలు ఆగిపోతాయి కానీ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది అంత మనం ఆ ప్రేమ ఆత్మ కలిగిన వరం కాబట్టి ఒకరికొకరి చూపించుకొని హెచ్చరించుకుంటున్నాం చూడండి వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటి ఆశిపొన్నట్లు ఈ సంగతులు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వారి మీరు విగ్రహారధకొడి మరియు వారి వల్ల మనము వ్యభిచరింపక యుందము వారిలో కొందరు విభరించిన ఇరవై మూడు వేల మంది కూలిరి మనము ప్రభువును శోధింపక యుద్ధము క్రిటికల్ గా చూడద్దు శోధించడం అంటే అదే క్రిటికల్గా చూడడం క్రిటికల్గా చూడకండి క్రిటికల్గా చూస్తే నీ మైండ్ సైంటిఫిక్గా అవుతుంది ఫస్ట్ పాయింట్ ఇది ప్రభు నుంచి కలిగింది అని నువ్వు స్వీకరించకపోతే ఇది నాకు ఒక సిక్స్ మంత్స్ క్రితమే దేవుడు బయలుపరిచేది బైబుల్ చదువుతాడు క్రిటికల్గా చూడకు ఎందుకంటే నేను ఎక్కువ రీసెర్చ్ చేస్తా నా ఫీల్డే రీసెర్చ్ ఫీల్డ్ అన్ని రీసెర్చ్ చేస్తుంటావు కాబట్టి దాన్ని క్రిటికల్గా చూస్తుంటే నాకు ఒక్కసారి కొట్టింది దేవుడు నువ్వు క్రిటికల్గా చూస్తే అనుమానిస్తున్నావు క్రిటికల్గా చూడొద్దు విశ్వాసంతో చూడు ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ఇది దేవుడిని ఆత్మవేశించబడిందని గ్రహించు తర్వాత దాన్ని పరిశోధించు నువ్వు పరిశోధించి ఇది పరిశుభ్రమ వచ్చిందా లేదా అంతే నువ్వు ఖచ్చితంగా మోసపెనట్లే ఈ రోజు జరుగుతుంది ప్రపంచంలో మనం అందరం అట్లా ఎందుకంటే మనకు అనుగ్రహించబడ్డ సేవ చాలా శ్రేష్టమైంది నేను గ్రహించగలుగుతున్నాను మీరు గ్రహించగలుగుతున్నా లేదో మనకు అనుగ్రహించబడ్డ ఈ వాక్యాలు ఎవరికి అర్థం కావట్లేవు మా మమ్మీ చనిపోకముందు ఒకరోజు నేను ఆయనకి వినిపించిన వాక్యాలు వినిపిస్తే అంత విన్నాం కాబు చాలా కష్టంగా ఉంది బాబు నాకు ఇవి అర్థం కావడానికి అంటే చాలా బాధ అనిపించింది ఏడుపు ఒకటే నాకు తక్కువ ఆ టైంలో ఎందుకంటే ఆమె చాలా గొప్ప సేవ చేసిన కాలంలో నేను చూసిన మా ఫాదర్ మా మదర్ కలిసి అనేక ప్రాంతాలలో తిరిగి వాళ్ళు సేవ చేశారు కానీ వాళ్ళ టైంకి వచ్చేటప్పటికీ వాక్యలు వాళ్ళకి అర్థం కావట్లేదు సరే ఆమె తన కాలాన్ని ముగించుకుందావని వాళ్ళే మంచిదే కాని అంటే ఆ దశకు వాళ్ళకి ఇవి అనుగ్రహించబడలేదు నీకు నాకు అనుగ్రహించబడ్డాయి నువ్వు వాటిని ప్రేమించకపోతే ఇంకొకటి నేర్కపోతాయి నాకు తెలుసా ఇస్సలు ప్రేమించలేదు కాబట్టి మనకు వచ్చింది ఆ ఏడు సంఘాలు ప్రేమించలేదు కాబట్టి మన కాలంకు వచ్చింది పౌరులు ఏడు సంఘాలు దీన్ని ధృవీకరించే కాబట్టి మన కాలంకి వచ్చింది భక్తుని కాలంలో ఉన్న ఏడు సంఘాలు వీటిని ధృవీకరించేది కాబట్టి మన కాలంకు నువ్వు ధృవీకరిస్తే నీ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది నాకు తెలుసండి ఎట్లనో వెళ్ళి మన దగ్గరికి ఈ రాజస్వ వార్త సకల సకల జనులకు ప్రకటించబడినాకనే అంతను వచ్చినటువంటి వాక్యం ఇది పోతేనే ఉంటది ఇట్లా పోతనే ఉంటది ప్రపంచం అంతటా ప్రేమిస్తాడు ఎవరిదాన్ని స్వీకరిస్తాడు వాళ్ళ దగ్గర లోపలిచిపోతుంది నిలబడకపోతే నీ దగ్గరికి వెళ్ళి వెళ్లిపోయిందంటే దుష్టాత్మల చిక్కి అది చాలా భయంకరమైన కడపటి స్థితి చాలా భయం వారి ప్రభుత్వం చూపించాడు అదే మొదటి వారు కడపటి వారు వారు మొదటి అగుదురు నిన్ను మొదటి వాళ్ళ ఏర్పరచుకోండి నువ్వు కడపటి వాళ్ళ కావద్దు అది చాలా భయంకరమైన స్థితి మనం అర్థ చేసుకోవచ్చు ఎందుకంటే యుగ సామర్థ్యంలో వీళ్ళందరూ కడపటి వాళ్ళు అందుకు శిక్ష పరిచక తప్పదు తన సేవకులను చేసే సంతాప పడతాడని ఎక్కడుంది మూడు వేల సంస్క్రితం రాయబడ్డ ద్వితీయోపదేశానంలో ఉంది ప్రకటన కష్టపడి అక్కడ ఉంది ఇందాక వాక్యం ప్రకారంగా కాబట్టి కొన్ని విషయాలను మీకు చూపించేసి ఈరోజు వాక్యాన్ని ముగించుకుంటాను మీరు కొంచెం హెచ్చరించండి టైం ప్రకారం ముప్పై ఆరో వర్షం కదా ముప్పై ఆరో వర్షంలో ముప్పై ఏడో వర్షంలో లేకపోవును ఎవడు ఉండడు షటప్ ఇంగ్లీష్ లో ఏముంది దేర్ ఇస్ నన్ షటప్ ఆర్ లెఫ్ట్ ఇంగ్లీష్ లో దేర్ ఇస్ నన్ షటప్ ఆర్ లెఫ్ట్ అంటే ఒక్కడు కూడా మిగిలడు అని ఉంది నన్ లెఫ్ట్ అంటే ఎవరు లేకపోయి చివరి అందరూ కొట్టుకొని పోతారు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మీ దేవతలు ఏమయ్యను అన్న ప్రశ్న ముప్పై ఏడు చూస్తున్నాం ఇక్కడ ఇంగ్లీష్ అట్లా అండ్ హీ ల్ సే వేర్ ఆర్ దేర్ గాడ్స్ దేర్ రాక్ ఇన్ హూమ్ దే ట్రస్టెడ్ మీరు ఆశ్రయించిన పురంలు ఏం జరిగినాయి వారి ఆశ్రయం వారు ఆశ్రయించిన దుర్గములు ఏవి లేచి మీకు సాయం చేయించవచ్చును వారు మీకు శరణ కానియుడని చెప్పును ఇదిగో నేను నేనే దేవుడు ఎవడు మిమ్మల్ని రక్షించలేడు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఒక్కడు కూడా మిగిలడు ఒక్కడు కూడా మిగిలాడు చూడండి నలభై వచనంలో ఒక వాక్యం చూపించేసి మనం ముందుకు వెళ్ళిపోతాం నలభై వచనం జనులారా ఆయన ప్రజలతో కూడా ఆనందించొడి హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును హతులైన తన ఇక్కడ ఈ సేవకులు వేరే ఆ పైన ఉన్న సేవకులు వేరే హతులైన ఈ హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండ చేయను ఎవరు హతులైస్తున్నారు సేవకులు చెప్పండి మీకు తెలిసి వాక్యం ఆయన నామం కొరకు హతులైన వారు వీళ్ళందరూ వాళ్ళ గురించి ఆయన ఏం చేస్తాడంట ప్రతిదండన చేస్తాడంట ఎవరికి ఎవరైతే వీళ్ళని చంపినారో వాళ్ళకి ఆయన తీర్పు తీసుకున్న చూడండి ప్రణా గంధం ఆరవ అధ్యాయం ఇదే వాక్యం అక్కడ చూపిస్తున్నాడు ప్రణా గంధం ఆరవ అధ్యాయము ఇదే వాక్యము అక్కడ నెరవేరుతుంది దీంతోపదేశండంలో ఉన్న విషయమే మనకి హెచ్చరిస్తుంది ఆరవ అధ్యాయము తొమ్మిదవ వర్షంలో ఆయన ఐదవ ముద్ర విప్పినప్పుడు ఇది జరుగుతుంది ఎప్పుడు హతలైన వారి గురించి ఆయన తీర్పు ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చబోతుండు అన్న విషయం ఇక్కడ ఉంది ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు ఏ స్వే విప్తాడని చూసినాం గౌరవ పిల్ల తప్ప ఎవరు విప్పలేదు ఆయన ఐదనవ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తమ తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడి వారి ఆత్మలు ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని ఆరు తొమ్మిది వీళ్ళందరూ ఏసుప్రభు కొరకు హత సాక్షులైన వాళ్ళు వీళ్ళందరి గురించి ఇక్కడ చెప్పబడింది వాళ్ళని చూస్తున్నాడు దర్శనంలో వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారు చూడండి నాకు పోయిన ఒక్కసారి ఒక వన్ వీక్ నుంచి నాకు ఇదొక సమస్య ఉండే కదా మా మదర్ చనిపోయినాక చాలా ట్రబుల్ సమ్ ఉండే నాకు ఎందుకంటే ప్రతి మంగళవారం వస్తే నేను ఏమైనా గంట గంట నరసేపు కూర్చుండేవాళ్ళు అన్ని వాక్యాలు జానించి ప్రాధాలు ఇద్దరు ప్రాధాన్యత దాని తర్వాత నేను నేను బయలుసేకి కొన్ని వాక్యాలు ఆమె చెప్తుండే ఆమెకు చెప్తుంటే ఆమె అయితే చనిపోయిన వాళ్ళకి మెమరీ ఉంటుందా అంటే జ్ఞాపక శక్తి ఉంటుందా చెప్పండి ప్రసంగీలో ఏముంది తెలుసా చనిపోయిన వారు వారు మరో అంటే వాళ్ళకి ఏమి తెలియనుంది కానీ ఏసు ప్రభు మరణ కోస్తాపన పునరుం ద్వారా స్వీకరించిన వారికి వారు మరవబడ్డ వారు కాదని ఇక్కడ వాక్యం చెప్తుంది అప్పుడు చూడండి నీకు శ్రమ అన్ని ప్రశ్నలకి ఒకరు జవాబు రాదు ఎన్ని సమాచారం డౌట్ నట్లు పోయిన వారం ఆన్సర్ చూడండి ఇక్కడ ఏముంది పదో వర్షంలో ఏముంది వాళ్ళకి మెమరీ ఉంటుంది నీకు బ్రెయిన్ ఉంటేనే మెమరీ ఉంటుంది అంటారు సైంటిఫిక్ ప్రకారంగా నీకు తలకాయలో బ్రెయిన్ ఉంటేనే మెమరీ ఉంటుంది జ్ఞాపక శక్తి బ్రెయిన్ లేకుంటే జ్ఞాపక ఉండదు చనిపోయిన వారికి బ్రెయిన్ ఉండదు కదా అది మటిలో కలిసిపోతుంది పురుగులు తినేస్తాయి వాళ్ళు వాడికి మెమరీ ఉండదు కదా జ్ఞాపక శక్తి ఎక్కడికి వస్తుంది నిబంధన కాలంలో లేదు జ్ఞాపక శక్తి కానీ యేసు ప్రభు మరణ భూస్థాపన పురుగు ద్వారా ఆ జ్ఞాపక శక్తి ఉంటుంది ఇక్కడ చూడండి పదవశంలో వారు ఏడుస్తున్న వారు ప్రార్థన చేస్తున్నదే మన చూడు నాదా చనిపోయిన వాళ్ళు వీళ్ళందరూ సత్య స్వరూపిశ్రభు ఒక్కడే సత్య స్వరూపి పరశుద్ధుడ ఎంతక తీర్పు తీర్చగయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిండన చేక ఉగ్్రగా కేకలు వేసి మెమరీ ఉంది వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి వాళ్ళ శరీరాన్ని విడిచిపెట్టిన మెమరీ ఉంది ఎందుకో తెలుసా కేవలం ఏసు పాత నిబంధన కాలంలో తండ్రిని పూజించిన వాళ్ళకి మెమరీ లేదు గాని క్రొత్త నిబంధన కాలంలో ఏశ్వరని పూజిన వాళ్ళకి మెమరీ ఉంది ఇక్కడ నాకు అప్పుడు నాకు ఆదరణ వచ్చింది అంటే ఈ క్షణం ఖచ్చితంగా మమ్మీ మా మా బంధువులు చుట్టాలు సే స్నేహితులు అందరు అక్కడ రక్షపబడ్డ వారు ఖచ్చితంగా వాళ్ళకి మెమరీస్ ఉంటాయి వాళ్ళు కరచలనం చేసుకుంటుండాల ఈ టైంలో వాళ్ళు ప్రభు సన్నిధిలో వనరాలు చెప్తూ ప్రభుకి ప్రవ్వా ఎంత కాలం తరుతామో మన జమ చేసిన ప్రభావ ఇంకా కింద ఉన్నారు ప్రభావ వాళ్ళని కూడా త్వరగా తీసుకురా ప్రవ్వ ఆయన ప్రార్థన చేస్తున్నారు ఎందుకంటే ఆయన చనిపోకముందు ఒక వన్ ఎయిట్ మంత్స్ అనుకుంటా ఎయిట్ మంత్స్ ముందే ఆమె చెప్పింది ప్రభు ఆయన పిలుస్తుంది ఇంకెంత కాలం ఉంటావు నీ టైం అయిపోయింది నీ నీ వంతు వచ్చేసింది త్వరగా అని పిలుస్తుంటే ఆయన మా అక్కర్ చెప్పిందట ఇట్లా తెల్లవారు నాకు చావు నాకు స్వరం వినిపిస్తుంది ప్రభు మాట్లాడుతున్నాడు నీ టైం అయిపోయింది ఇంకా ఎంతకాలం ఉంటావు ఈ లోకంలో అనుకుంటే వాళ్ళకి తెలుసా సరిత వాళ్ళకి జ్ఞాపక శక్తి ఉంటుందా నాకు అన్ని డౌట్స్ ఎన్నో ఉండేది ఒకప్పుడు కానీ ఆయన అవన్నిటిని క్లియర్ చేస్తాడు ఎందుకు కేవలం ఆయన ప్రేమ వలన మన వలన కానే కాదు మన ఇంటెలిజెన్స్ వలన కానే కాదు నీకు నాలెడ్జ్ ఉంది హైలీ క్వాలిఫైడ్ అనేది అసలే కాదు అవన్నీ పనికిరానివి సర్టిఫికేట్స్ మా ఫర్ చదిపోతే సూట్ కేసు నిండా సర్టిఫికేట్స్ ఉన్నాయి ఒక్కటి పనికిరానిరొచ్చు ఇంత లాంగ్ సూట్ కేస్ అది కట్టలు కట్టలు ఆయన డిగ్రీ ఎగ్జాంపా పనికి రావాలి నా దడు నా దానికి రెండు సూట్కేట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి దేని పనికిరావాలి నాకు తెలుసు ఏం పనికిరావదు నీ చదువు నీ జ్ఞానము ఏమి పనికిరావు నీ మెమరీస్ దేనికి పనికిరావు ధనవంతుడు ఆ నరకంలో కాల్తున్నాడు దరిద్రుడు లాజర్ ఆయన లాజర్ అబ్రాహాం రమణ అనుకుంటున్నాడు వాళ్ళకి మెమరీస్ లేవా మెమరీస్ లేవా వాళ్ళకి గ్యాప్ అసక్తి లేదా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో వాళ్ళకి తెలియదా ధనికుడికి తెలియదా నరకంలో ఉన్నాడు వానికి మెమరీ ఉందా లేదా అబ్రాహం తండ్రి అబ్రాహ్మా నాకు చాలా దాహం లాజర్ ఒక చిటికటి వేలు నీళ్లు పంపించి నాకు దాహం తీర్చడానికి లేదా అప్పుడు ఇక్కడికి అక్కడికి గ్యాప్ చాలా ఉంది రాలేము రాలేము అగాధ ఉంది రాలేము తర్వాత ఏమంటాడు సరే నేను ఇట్లా సస్తే ఉంటాను కానీ నా అనధములు కూడా నాలాగనే చూపిస్తారు కింద కనీసం ఆ లాజాని పంపించు వాళ్ళని చూసినా బుద్ధి తెచ్చుకుంటారు మెమరీ ఉందా నా తమ్ముళ్ళు కింద ఉన్నారు నా సహోదరుల కింద ఉన్నారు అని మెమరీదా లేదా వాళ్ళ నకంలో ఉన్నా కూడా ఆ మెమరీ కేవలం జ్ఞాపక కేవలం ఆయన మరణం ద్వారా మనకి అనుగ్రహించబడింది లేకపోతే మనం మరపడ్డ వాళ్ళనే నిబంధన కాలంలో ఎవరికి లేదు మెమరీ ఏ స్వ్ ద్వారా ఆ మెమరీస్ రెస్టోర్ అయినాయి మనకి మళ్ళీ నేను ఎందుకు ఆయన మహిమపరచచ్చు ఎందుకు సమస్త ఘనత మహిమ నీకే అని ఎందుకు ప్రార్థన చెయ్యొద్దు వీళ్ళు చేశారు కదా పదలు ఆయన ముందు సాగిలా పడి ఎందుకు మహిమ ఇచ్చారు ఆయన కొక్కనికే యోగ్యత లేదు యోగ్యత ఈ సమస్త సృష్టి మీద అధికారం తిరిగి పొందుకున్నాడు ఆయన మరణ భూస్థాపన పునరుధం ద్వారా కాబట్టి సమస్త ఘనత మహిమ మనం ఆయనకే ఇస్తాం కాంప్రమైజే కావరు ఎక్కడన్నా బోని అందరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు శిష్యులారా మీరు విడిచిపెట్టి వెళ్ళిపోతారా లేదన్నట్టు ప్రవ్వా నేను మిమ్మల్ని ఏందుకు విడిచిపెట్టి వెళ్ళిపోతాను లోకం విడిచిపెట్టి వెళ్దాం మేము మిమ్మల్ని విడిచిపెట్టాం ఎందుకంటే సమస్తం నువ్వే సమస్తం నువ్వేతే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాం సమస్తం నీలో ఉంది నిన్నెందుకు విడిచిపెట్టి వెళ్ళిపోతాం సమస్తాన్ని విడిచిపెడతాం కానీ నిన్ను విడిచిపెట్టాం అది మన ప్రార్థన జీవితం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి నువ్వు ఖచ్చితంగా విడిచిపెట్టాలి నీ బంధువులు మిత్రులను సహోదరును కుటుంబీకులను అందరినీ విడిచిపెట్టక తప్పదు నీ జాబ్స్ నీ ఇంటలెక్చువల్స్ నీ నాలెడ్జ్ నీ అచీవ్మెంట్స్ అన్ని విడిచిపెట్టక తప్పదు అది పెంటుప్ప సమస్తం అట్లా నువ్వు ఇంటెలెక్చువల్ గా ఉంటే నీకు అది విలువలా కనిపిస్తుంది పెంట కూడా విలువలా కనిపిస్తుంది అది ఈ లోకం ఒక విధానం అంత ఆకర్షణీయంగా ఉంటుంది రమ్యంగా ఉంటది ఆ హవది కనిపించినట్లు పండుగ అన్ని రమ్యంగా ఉంటాయి కంటికి మంచిగా కనిపిస్తుంది నోటికి రుచికరంగా ఉంటుంది పెంట అన్న విషయం గ్రహించాల ఈ లోకము సమస్తం పెంట నేను మార్చుకున్నా అంటాడు పావు మనం క్రీస్తుని పోల్ నడుచుకుంటున్నాడు మీరు పోల్ని మన అటువంటి క్రైస్తవ జీవితం చాలా అవసరమైన విషయం నేను చాలా విషయాలు రాసుకున్నా గానీ అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను నైన్త్కి జరుగుతుంది ఒక విషయం ముప్పై మూడవ వచనంలో ఒక వాక్యాన్ని చూపించి నేను ఈ రోజుకి ద్వీతోపదేశ కాండము ముప్పై అధ్యాయము ముప్పై వచనం వారి ద్రాక్ష రసము క్రూర సర్పముల విషము అంతే తర్వాత ఏముంది నాగుముల క్రూర విషము వారి ద్రాక్ష రసము క్రూర సర్పముల విషము నాగుపాముల క్రూర విషము అంటే వాళ్ళ ద్రాక్ష రెండు దశలలో భయంకరమైన విషంగా మారుతుందన్న విషయాన్ని అక్కడ జ్ఞాపం చేస్తుండే దేవుడు ఆయన శిక్ష ఎంత భయంకరంగా ఉంటుంది ఇవన్నీ చదువుతుంటే అర్థమవుతుంది యుగ సమాప్తిలో ఎట్లా తయారైతుంది వాళ్ళది ఆయన విడిచిపెడితే వాల స్థితి ఎంత భయంకరంగా దిగజారిపోయింది అన్న విషయం ద్రాక్షరసం అంటే నీకు భయపరచబడ్డ సత్యం కానా గ్రామంలో ఏసు ప్రభు చేసిన మొట్టమొదటి అద్భుత కార్యం అదే కదా మూడవ నాడు నీళ్లను ద్రాక్షరసంగా మార్చండు నీళ్లు వాక్యము ద్రాక్షరసము సత్యానికి సాదృశ్యం పరిశుధాత్మ సాదృశ్యం పరుశుదాత్మరంగా నడిపిస్తాను కాబట్టి వారి ద్రాక్ష అంటే వారి సత్యము ఎట్లా క్రూర సర్పంల విషంగా మారుతుంది యుగ సమాప్తిలో ఆయన విడిచిపెట్టనే కరేతుంది పరిస్థితి మన పరిస్థితి యుగ సమాప్తిలో క్రైస్తవ జీవితం అట్లా కరెంది వారి ద్రాక్ష రసము క్రూర సర్పంల విషం ఇక్కడ ఇచ్చే ఇంగ్లీష్ లో వేరే ఉంది ఉంది ఎవరిదర ఇంగ్లీష్ బాధ థర్టీ థర్డ్ వర్స్ కింగ్ జేమ్స్ లో అట్లే కింగ్ జేమ్స్ అట్లా లేదు మళ్ళా ఎందుకు దేవుడు పర్మిట్ చేసిన మనం అర్థం చేసుకోవాలా మల్టిపుల్ అండర్స్టాండింగ్స్ ఇస్తా ఉంటాడు ఒకటే విషయాన్ని డిఫరెంట్ కొనాలకెళ్ళి చూపిస్తాడు ఇక్కడ ఏమో తెలుస్తాయి కింగ్ జేమ్స్ వర్షన్ లో దేర్ వైన్ ఈస్ ద్రాగన్స్ అని అక్కడ ఏమో సర్పెంట్స్ అని డ్రాగన్ కి సర్పెంట్ కి తేడా లేదా పదాలు కానీ డ్రాగన్ అంటే ఘట సర్పం అనేది తెలుగులో ఇక్కడ ఘట అన్నది ఫస్ట్ దర్శ దేర్ వైన్ ఈజ్ ద పాయిజన్ ఆఫ్ డ్రాగన్స్ అండ్ ద క్రూయల్ వెనం ఆఫ్ ఆస్ప్ క్రూయల్ వెనం కోబ్రా ఆస్ప్ అంటే కోబ్రా ఉంది ఇక్కడ ఆస్ప్ ఏఎస్పిఎస్ అంటే అది కూడా సర్పానికి సంబంధించింది అంటే డ్రాగన్ ఉంది ఆస్ప్ రెండునే డ్రాగన్ ఉంది కోబ్రా ఉంది అంటే రెండు డిఫరెంట్ కాదు అవి ఒక దశ నుంచి ఇంకొక దశ ఎదగడం క్రమేణ చూడండి ఒకసారి నీకు బయలుపరచబడ్డ సత్యాన్ని నిన్ను ధృవీకరించినప్పుడు అది విష సర్పంగా మారుతుంది లేక క్రూర సర్ప విషయంగా మారి తర్వాత నాగుపాముల క్రూర విషయంగా మారుతుంది అంటే కడపటి స్థితి అంతా భయంకరంగా ఉంటుంది సేవా జీవితంలో అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మనం అట్లా ఉండడానికి వీల్లేదు ఇది బయలుపరచబడ్డ వాడు నువ్వెట్లుండాలా నిన్ను నువ్వు ఇంకా ఆయనకి అంగీకారంగా నిన్ను నువ్వు ఆయనకి అంగీకారంగా సమర్పించుకోవాలా ఇవన్నీ సత్యాన్ని గ్రహించి నువ్వు ఇంకే రీతిగా తేలగల మూడోనాడు నీ నీళ్లు ద్రాక్షరసంగా మారాలా అంటే నీలో ఉన్న వాక్యం ఇంకా సంపూర్ణమైన సత్యంగా నడవాలా గానీ క్రిటికల్ గా చూసి కోరుకుంటుంది కానీ కొట్టుకుంటే ఏమవుతుంది అది క్రూర సార్పంలో విషంలాగా మారే మనం అట్లా కావడానికి వీల్లేదు తలంతా విషయంగా మారితేమవుతుంది చెప్పండి అందుకే ఈషా గురించి మాట్లాడేటప్పుడు పౌలు యాకూబు పత్రికలకు ఇస్తామని నీలో చేదు గురించి కదా ఆ నీలో చేదైన ఏదైనా ములిచి మిమ్మల్ని తొలిచి వేయనేమో అని నేను మీ గురించి బాధపడుతున్నా కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోండి చేదని వేరు నీ హృదయంలో నాటుకోవద్దు ఇవన్నీ సత్యాలు గ్రహించబడ్డాను నువ్వు గ్రహించిన నువ్వు చేదు వేరు నీలో రానియకుండా నువ్వు పరిశీలించుకోవాలి ఎందుకంటే చూడండి ఈ చిర అది కదా బలైనతలు నువ్వు సిఫార్ ఎందుకు వాడు చేదు వేరు దాంతో పడిపోయేవాల్సి వచ్చింది వాడు హృదయంలో ఒక్కటి చేదు వేరు అహం గర్వం ఒక్కటే అది మొత్తం కొమ్మల్ కొమ్మల్గా సాగిపోయి వాడి జీవితం అంత తారమరైపోయి పడవబడాల్సి వచ్చింది యువ సమాప్తిలో కూడా మనం అందరం అంతే ఏ షో జీవితంలో అంత జరిగింది చేదువే నాటుకుంది ఎందుకు నాటుకుందంటే జస్టిఫికేషన్స్ ఇస్తాంటారు మళ్ళీ క్రిటికల్ మైండ్ వాళ్ళ అమ్మ కమ్ముడిని బాగా ప్రేమించింది అందుకు నీకు జలస్ వచ్చింది అని ఒకటి వాళ్ళు చెప్పుకుంటారు అది క్రిటికల్ మైండ్ ఏ ప్రాధాన్యత ఇచ్చిన దేవుడు మళ్ళీ అది నువ్వు ఎందు నీకు ప్రాధాన్యత ఇస్తే నువ్వు పోగొట్టుకున్నావు పోగొట్టుకుంటే నీకు జలస్ వస్తుంది కాబట్టి ఇవన్నీ సత్యాన్ని గ్రహించిన మనము నీ ద్రాక్షరసాన్ని పాయిజన్ ఆఫ్ డ్రాగన్స్ గా మార్చుకు మార్చు మారబోతుంది నువ్వుగా అది మార్చుకునేది బాగా తీసుకోండి ఆయననే మారుస్తాడు అని ఉంది ఇక్కడే అది అది చూసిన ఇందాక వాక్యం కాబట్టి పాయిజన్ కి సంబంధించిన వాక్యం ఒకటి జేమ్ స్ట్రాంగ్ నంబర్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫోర్ పాయిజన్ అంటే ఖాయిమా అది హెబ్రి పదం థర్టీ లో ఏముందంటే హీట్ అని వేడి వేడి ఫిగరేటివ్లీ యాంగర్ అంటే దేవుని కోపానికి సాదృష్టం तर फ फीवर ज्वरा सा अंतजन वाली जीवन एट क्रमेण जगह दश में पड़पत देश की देश वाल क्या ज्ञापन जेम स्ट्रांग नंबर थर्टी नॉइजन अ చేదుతో ఆరంభమై చేదు అనుభవాలతో ఆరంభమై అనారోగ్య పాలై అంటే జ్వరాలు రావడము దాని తర్వాత దేవుని కోపానికి ఉగ్రత ఇవ్వడం అనేది అంటే ఏంటంటే చేదు దశ నుంచి ఆయన ఉగ్రత దశ వరకు తీస్తుంది ఈ జీవిత విధానం అనేది ఇక్కడ హెచ్చరిస్తున్నాడు ఒక్క వాక్యం చూస్తే మనం ఈరోజు ముగించుకుందాం లేవియా కాండం ఆయన ఏ రీతిగా శిక్షించవచ్చు అనేది లేబి కాండము ఇరవై ఆరు కాదు తప్పురాస్తున్నారు ఇరవై ఆరు చూడండి పద్నాలుగో వర్షం నుంచి అదొకటి చూపించి నేను మాకే ముగిస్తాను మీరు నా మాట వినక నా ఆగలన్నింటిని అనుసరింపక మూడు విషయాలు బాగా చేస్తాను మీరు నా మాట వినక నా ఆగలన్నింటినీ అనుసరిపక నా కటుల నురాకరించిన ఎడలను నా ఆగలన్నిటిని అనుసరింపక నా నిబంధనను మీరినట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొని ఎడలను నేను మీకు చేయనదేమనట్ ప్రాణమును ఆయాసరచినట్టు రోగమును మీదికి రప్పించేదను ఇంగ్లీష్ లో బర్నింగ్ ఆగ్ అనుంది మూడు విషల్ ఏమేమన్నాయో చూడండి అవి మూడు విషల్ క్షీణించడం క్షీంప చేయటం మీ కనులను క్షీణింప చేయనట్టు ప్రాణమును ఆయాసపరిచినట్టు తాప జ్వరమును క్షయరోగమును మీదికి రప్పించేదను మీరు విత్రను విత్తనములు మీకు వ్యర్థములవును మీ శత్రువులు వాటి పంటను తినేదరు నేను మీకు పగవాడనవుదును మీ శత్రులు మీరు చంపబడేదరు మీ విరోధులు మిమ్మల్ని ఏలెదరు మిమ్మల్ను ఎవరు తరమకపోయినను మీరు పారిపోయేదరు ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపంలను బట్టి మరీ ఏడంతలుగా మిమ్మను దండించేదను అంత భయంకరంగా శ్రమ కాబట్టి శ్రమ కాస్త శిక్షించేవాడు నేను రక్షించేవాడైతే నీకు రక్షణ అనుభవం చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి శిక్షకు పాత్ర కావుడు ఆయన శిక్ష నీకు విడుదల కల్పించినని శ్రీ రౌణ రాష్ట్ర పత్రికలు ప్రీస్ తీజేసిన వాడికి ఏ శిక్ష విధియలేదు ఆయన కూడా ఎందుకు శిక్షిస్తాడు ఆయన మాటలు గై కొనకపోవడం వలన నువ్వు క్రిటికల్గా చూడడం వలన కాబట్టి ఈరోజు మనకి క్రిటికల్ మైండ్ వచ్చు నేను అదే ప్రార్థన చేస్తాను మనసు తీసేయి నాది పనికిరాలి మనసు ప్రవ్వ నీ మనసు నాకు అనుకరించి అన్న ప్రార్థన నీకు అవసరం ఈరోజు ఒక్కసారి ధ్యానించి ఏడంతం చేయబోతుంది అయిన అక్రమం చేయవాలన్నారా మీరెవరు నాకు తెలియదు నా యొక్క నుంచి బలిపీఠపు క్రింది ఆత్మల గురించి మనం ధ్యానించడం వాళ్ళందరూ ప్రార్థిస్తారు ప్రవ్వ భూనివాసాలు మమ్మల్ని అనవసరంగా చంపారు మనం ఎందాక వాళ్ళకి తీర్పు తీర్చకుంటావు ప్రవ్వ కొంతకాలం ఆగండి ద్వీతోపదేశాండం అన్నటువంటి నేను వాళ్ళ గురించి ఖచ్చితంగా నేను తీర్పు తీరుస్తా కొంతకాలం ఆగండి మీ సహోదరులు ఇంకా ఉండరు మీలాగానే వాళ్ళు కూడా అందరూ చనిపోయాక అప్పుడు నేను తీర్పు తీస్తానంటాడు కాబట్టి యుగ సమాప్తిలో క్రైస్తవులు మరణించే ప్రవచనం అది నువ్వు అది కావద్దని ప్రార్థించినా అది కష్టంగా నిరగడతాడు ప్రవర్తనాలు ఎక్కువ నిర్తకమైతే మనుషులు వాళ్ళ హృదయాలు మార్చుకుంటేనే అందువరకు మనం సేవా జీవితంలో ఉన్నాం అనేకులకి చూపించి ఈ వాక్యాలు వాళ్ళ మనసులో మారులాగున మనం ప్రేమతో సహనం కలిగి వీటన్నిటినీ మనం చూపించాలా అందరూ మనలాగనే ఉంటారు అనుకోవద్దు అన్నింటినీ తాళమన్నాడు అన్నింటినీ సహించమన్నాడు అన్నింటినీ భరించమన్నాడు కాబట్టి మనం అన్నిటినీ తాళదాం అన్నిటినీ సహిద్దాం మనము రక్షణ ప్రణాళికలో నిలబడాలా అనేకులని అందులోని నడిపించాలా అటువంటి సేవ మనకు అనుగ్రహించబడి వీటిని చూపించాలి అనేకులకి నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనము పోగొట్టుకొని అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు వాటి నుంచి మనం దీన్ని గట్టిగా పట్టుకోవాలా అనేకలకు దీన్ని మనం చూపించాలా అటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహించాలంటే ఆదేశం పరిశుద్ధ తండ్రి మీకు అందాలనైనా అనేక పర్యాయం మాట్లాడే గొప్ప దేవుడవునైనా మాట్లాడే దేవుడవు మీరు రాయి మీరవు ఈ దినం మీరు మా మాట్లాడుతున్నారు అనేక విషయాలు మా హృదయం ఎంతగానో అలజడి ఉన్న గాని ప్రవ్వ మీ యొక్క వాక్యం ఎంతో నిర్మలమైంది నిర్మలమైన ఉదకం దాంతో స్నానం చేయబడిన జీవితాల మాయి కావాలా హృదయాలు మాయి మా హృదయం ఎంతో అలజడుతూ ఉంది మా మనసు ఎంతో పరిపరగదలగబోతుంది ప్రభావ దుష్ట ఎంతగానో మమ్మల్ని కించపరుస్తున్నాయి ప్రవ్వ కానీ మీ యొక్క వాక్యంలోనే మాకు సమాధానం ఈ లోకం ఎట్ పరిగెత్తిన గాని ప్రవ్వ మేము మట్టుకు మిమ్మల్ని విడిచిపెట్టాము ఇదైనా మేము తీర్మానించుకుంటున్నాం వెయ్యి మంది పడ్డా పదివేల మంది పడ్డా మేమెట్టి పరిస్థితిలో అవుతాం మళ్ళీ తొట్రీలం ప్రభు మా స్థానం నుంచి మీలో అంటు కట్టబడ్డవారం మీలో నాటబడ్డవారం మీరే మా ఆశ్రయపురం అనుకోని వారం ధ్యానించడం మాకిం వేరే ఆశ్రయపురాలు అవసరం లేదు మా కొండ కోట మా దాగు చోటు మీరే ప్రభు ఇంకెక్కడా దాచుకోలేదు సకల గోత్రంలో వారు రకరకాల స్థలాల్లో పరిగెత్తిపోతున్నారు దాచుకోవడానికి మీరు వస్తున్నారని ఆ దినం ఎవడు కానగలడు ప్రళయ రౌద్రంతో కొత్త సింహం రాబోతున్నారు ఎవడు మిమ్మల్ని భరించగలడు ప్రభు ఎవ్వడు భరించలేడు అందరు రొమ్మ కొట్టుకొట్టు పరిగెత్తుకోవాల్సిందే ఏడ్చుకుంటా ఎవరు కాపాడతారు మమ్మల్ని నేన నుంచి ఎవ్వడు కాపాడలేడు అందుకే ఆయన కాపుదలోనికి మనం బోవాలి వచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం నేను మీ కాపుదలో వాళ్ళు నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం తొట్టిపోకుండా ప్రవ్వ తొలగిపోకుండా ప్రవ్వ చివరి వరకు అంత వరకు సహించిన వాడే పర్ణోగ్రాజ్యంలో ప్రవహించిన వాక్యం ఉంది ఆయన మేము సహించాలా అన్నిటినీ భరించాలా అటువంటి ఆత్మని మాకు అనుగ్రహించమని సాయంత్రసన ప్రార్థిస్తుండగా మీరే తన మన సహాయకులు నడిపించండి అదన నూతనమైన అభిషేకం అనుగ్రహించండి రూపాలను అనుగ్రహించండి పరిశుధాత్మ అభిషేకండి వివేచిన అనుగ్రహించండి ప్రభు ముఖ్యంగా ప్రతి ఆత్మని వివేచించమని మీరు హెచ్చరించినారు మమ్మల్ని మేం వివేచించాలా అపవిత్ర ఆత్మని అటువంటి నడిపింపు మాకందరికి అనుగ్రహించండి శ్రమాల మేము ఉంటున్నాం ఏ రీతిగా జీవించాలా ఎటువంటి ప్రవర్తన కలిగి వాటి దివారాధనలు మా మీద నేరలు మోపుతున్న మీ సన్నిధిలో ప్రభావ మేము వాటికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా జీవించే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్ర సాధన తతిపైన ఒక్క కొరకు మీరు ఎంతగా ప్రయాసపడినట్లు ఉపమానాల్లో మేము చూస్తున్నాం తండ్రి మా సేవ జీవితం కూడా అక్కడనే ఉంది ప్రభావ గొప్ప జనం ఎంతో మంది అందరూ శిక్షకు పాత్రలే అందరూ మరణించబోతున్నారని వాక్యం చూసినా ఇద్దాకా వాళ్ళందరినీ మీద నడిపించుకోవాలన్న ప్రయాసంతో మేముంటున్నాం ఆశ్రవించమని ప్రార్థిస్తాం ఈ ప్రయాసాన్ని నాకు తగిన ప్రతిఫలం అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిషత్ నామం తండ్రి ఆమె